హరి ఓం గణానామహ కలిం కవీనాముపముజం బ్రహ్మణా బ్రహ్మణస్త ఆనత్వోతిద సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురు పరంపరాయసు మంగాని వాక్చిత్ోత్రమోస్ ते संतु ते संतु ओम धर्मा केेमयि सन्तु तेमयि सी मूड़ो मंत्रो तौह चु यथवेदमा भगव साध सुवसनौ पिष्क स्व మేమ భగవ సాధ్వలంకృతనౌ పరిష్కృత ఆత్తిహోవాచమృతమయేతద్బృేతి తౌహ శాంతహృదయ వాళ్ళు ఛాయాత్మ అది ఆత్మ అని అనుకున్నప్పుడు ఆయన వాళ్ళని సమర్థించలేదు ఏస ఆత్మ అన్నాడు అంటే తన హృదయంలో తను తొల నుంచి చెప్తూ వచ్చినటువంటి ఆత్మ యశా ఆత్మ అపహతపాత్మ ఆ ఆత్మని ఉద్దేశించి ఆయన చెప్పాడు అయితే మీకేమీ తెలియలేదు మీరు మూర్ఖులు అని మాట్లాడినట్లయితే పాపం వాళ్ళకి మనస్సు కష్టం అవుతుంది ఉత్సాహం పోతుంది ఒక రకమైన నెగిటివిటీ డెవలప్ అవుతుంది డెవలప్ అయితే వాళ్ళు ఆ రిసెప్టివిటీ దెబ్బతింటుంది చాలా ఇంపార్టెంట్ ఎందుకైతేనే సహనా సహనూ సహవీర్యంకరహై తేజస్ నావధీత మా విద్విషావహై విద్వేషం పెట్టుకోవద్దు ఎందుకంటే వ్యతిరేక భావం ఉన్నట్లయితే అది సెప్టివిటీ ఉంది మనకి నచ్చని మనిషి నుంచి వచ్చే వాక్యం మీద మనకు ఆ శ్రద్ధ నిర్మాణం అవటం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళ మనస్సుకి ఖేదాన్ని కలిగించటం ఇష్టంలో అయితే ఆయన విను ఊరుకున్నాడు కానీ విను ఊరుకొని ఏతదమృతం ఉదయం ఒక సూచన మాత్రం చెప్పి విలుపెట్టాడు వాళ్ళు కొంచెం మననం చేసుకుంటే అవునా ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయంటే ఆత్మస్వరూపాన్ని గురించి వెంటనే ఇప్పుడు ఇక్కడ మీరు సెటిల్ చేసే సెటిల్స్ ఏంటంటే అలా అవుతుంది ఇప్పుడు మీరు వాసి బౌల్ చేయించడానికి వెళ్ళారనుకోండి వెంటనే నువ్వు వాసి బౌలు చేసి ఇచ్చే నేను డబ్బులు ఇచ్చేసిన అదాన్ని నేను వెళ్ళిపోతాను నీ దాన్ని అలా అవుతుంది అది టైం తీసుకుంటాడు అంతా చేస్తాడు అలాగే ఇక్కడ కూడా ఇదిగో నేను క్లాస్కి వచ్చాను చెప్పు ఆత్మస్మరంగా చెప్తావా వస్తావా అంటే అలాగే ఇప్పుడు తక్కువ ట్రై చేసేసి అలా ప్రాక్టీస్ రాసి వస్తారు పని చేతిలో చేసి గట్టిని తీసేసుకుని వెళ్ళిపోవడం అనేది వర్క్అవుట్ కాదు అలా కొంతమంది అలా కావాలంట ఏదో ఇమోషనల్ ప్రాబ్లమ్ ఉంటుంది సాల్వ్ అయిపోవాలి ఎలా సాల్వ్ అవుతుంది సృష్టి సృష్టి నుంచి ఇప్పుడు ఎవరు ఇమోషనల్ సాల్వ్ కదా ఎప్పుడు అలాగే ఒకటా కుక్కతో ఎప్పుడో అలాగే ఉంటుంది అదేం సాల్వ్ ప్రాబ్లమ్స్ కావు అలా అంటే ఉదాహరి మీద ఇంకోటి అలా నడుస్తూ ఉంది ఒకటి తరంగా అట్టువండి ఈ తరంగం పోయింది కదా అది ఇంకో తరంగం వస్తుంది అయిపోతే మరొకటి సముద్రంలో అలలేదా వాటికి అయిపోవడం ఉంటుంది లేదు ప్రతి అలా కానీ అది ఇంతకుముందు అలా ఉండదు కరెంట్ ఏడు కదే మంచిది కొంచెం మననం చేసుకోవాలి ఆ ఛాన్స్ వాళ్ళకి ఇద్దాము అని ఊరుకున్నాడు పోనీ మళ్లీ కదా అంటే వీళ్ళకంత ఓపెన్దో లేదో ముప్పై రెండు చేశారు సరే అని ఊరుకున్నాడు ఆయన సో పునర్బ్రహ్మచర్యా దేశ చిత్త దుఃఖోత్పత్తి పరిజిర్షు వాళ్ళ చిత్తానికి దుఃఖమును కలిగించుతను అవాయిడ్ చేయటం కోసం పరిధి అంటే పరిహరించదోరు వాడై పరిహరించుతా అంటే దాన్ని దూరంగా పెట్టటం ఎందుకు వాళ్ళ చిత్తానికి దుఃఖాన్ని ఎందుకు కలిగించాలి మనం తలకే ఊపిరిపోతుంది కదా నాకు ఆత్మ తెలిసిపోయింది అంటే అవున అవునండి బాబు తెలిసిపోయింది దండం పెట్టేస్తే అది కృతార్థ బుద్ధి బుద్ధితయాపీ ఉపేక్షితవాన్ ప్రజాపతిహి కృతార్థులమైన మాట ఆత్మస్వరూపం తెలిసిపోయింది అనే బుద్ధితోటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఆయన ఊరుకున్నాడు ఉపేక్షితవాళ్ళు న్యూట్రల్గా ఉండిపోయాడు అరే మనకి వెళ్ళి అరే మీకు తెలియదు కదా మీ మొహం మీకు ఏం ఆత్మ తెలియదు అలాగే అనలేదు ఎందుకంటే వాళ్ళ మనసు ఎందుకు కష్టపెట్టాలి చెప్పుకోవాలి వాళ్ళే వాళ్ళే అర్థం చేసుకోవాలి కొంచెం అనుభవాలు అర్థం చేసుకోవాలి నేను మీకోసారి చెప్పాను నాకు కలిగిన సినిమానుభవం నేను అన్నాను డిజైర్ లక్షణి గిఫ్ట్ అని అంటే ఒక పెద్ద ఆయనకి స్వామికి ఏ డిజైర్స్ లేకుండా ఎలా పోతుంది అసలు మాకు ఎమ్మెల్యేకి ఆయన ఆయన అన్నమాట నేను న్యూజెర్సీలో స్వచ్ఛంగా మాకెమ్మ వాళ్ళకి ఏ డిజైర్స్ లేవనుకోండి అప్పుడు మీ ఆక్రమానికి డొనేషన్స్ కూడా రావు అన్నాడా నేను కరెక్ట్ అండి నేను నేనున్నమాట తప్పని నేను ఎలా అంటాను తప్పని నాకు తెలిస్తే తప్పను అన్నాను అది తప్పు కాదు రైతుని తెలుస్తూ ఉంటే తప్పని అలా చెప్తాను నేను అన్నాను అవును అండి నేను చెప్పిన దాన్ని మీరు పక్కన పెట్టేయండి దాన్ని మీరు సీరియస్గా తీసుకోకండి అవును మీకు డిజైర్స్ ఉండాలి మీరు ఆశ్రమానికి రావాలి అక్కడ దేవాలయంలో కామ్యక్రమల్ని మీరు చేస్తూ ఉండాలి మాకు దక్షిణ నడుస్తూ ఉండాలి అలా ఉంటే ఆశ్రమం నడుస్తుంది కానీ మీకు ఏ డిజైర్స్ లేకపోతే ఆశ్రమం ఎలా నడుస్తుంది వీటి జరిగి మీరు చాలా కరెక్ట్గా చెప్పారు అది కరెక్ట్ కదా పాయింట్ ఈస్ కరెక్ట్ అవునండి ఇటు జరిగి నేను చెప్పిన మీరు ఇగ్నోర్ చేయండి ఎందుకంటే మళ్లీ సత్సంగా అయింది పదిహేను రోజుల తర్వాత సత్వంగా అయితే మళ్ళీ ఆయన వచ్చారు వచ్చి మొట్టమొదటి ఆయనే చెప్పారు నాకు అర్థమైందండి మీరు చెప్పిన వాస్తవమే అర్థమైందండి ఆయన వస్తుంది డిజైర్ నెస్ కరెక్ట్ మీరు అంటే ఆయన పాపం దాని మీద కొంత చర్చ చేసుకున్నారు ఎవరితో చదువుకున్నా ఆయనతో చర్చ చేసుకున్నారు గ్రంథాలు చూసుకున్నారు గీత ఉన్నదిగా ఎదుర్కొండ నేను చెప్పిన టాపిక్ే ఉందిగా అక్కడ ఏదో టాపిక్ బేసిక్స్ నుంచి చెప్పాను నేను గ్రంథాన్ని చూసుకున్నారు తనలో తాను మేము మీమాంస చేసుకున్నారు చేసుకుని కోపం ఆయన వాళ్ళని చెప్పారు పెద్దవాళ్ళు కాబట్టి ఆ నేను అడాప్ట్ చేసిన పాలసీ కరెక్ట్ అదే మీకేం తెలియలేదని నేను అన్నాను నేను కుర్రాడిని ఆయన ఆ వయసుకైనా మనం గౌరవం ఇవ్వాల్సి కాబట్టి అలా అంటే ఆయన తెలుసుకోలేకపోయింది నేను సౌమ్యంగా ఉండబట్టే ఆయన తెలుసుకోగలరా కాబట్టి మనం కనగానే పడకూడదు దేనికి థ్యాంక్స్ ప్రతిదీ దాని టైంలో అది అవుతుంది వీళ్ళు ఇంద్రుడు విరోధినుడు ఇప్పుడు అధాత్తుగా ఆత్మజ్ఞానం అయిపోవాలంటే అది అలా అవ్వదు ఇది థ్యాంక్స్ కాబట్టి ఆయన ఉపేక్ష చేసి కూర్చున్నాడు ఏం మాట్లాడలేదు శాంత హృదయం హృదయము కృతార్థ బృదయము కలవారైదు శాంతము అన్న క్షమము అన్న ఒకటే క్షమా అనేది ధాతువు క్షమాకు సప్రచయం వ్యర్థం ఆ స్థితి కలిగి ఉన్నది సప్రచయంలో కాపోతుంది కా మిగులుతుంది క్షమ ఆదివృద్ధి శాం ప్లస్ తో హాపదార్థస్థి గలి అనస్వారస్థితి ఏవి పరసవర్ణ అంతటి శాంత అవుతుంది కాబట్టి శమము కలిగిన హృదయము వెలవారైదు శమము అంటే కల్లారద ఇప్పుడు కూడా మీకు కోరిక పుట్టినప్పుడు ఉండే హృదయ స్థితికే అశాంతి ఉంటుంది ఎందుకంటే కోరిక హృదయంలో పుట్టగానే అశాంతి కూడా కోరికంటే అశాంతి ఆ కోరిక తీరుతుందో తీరదో అనే భయము దాన్ని తీసుకోవాలనేటువంటి ఆ ఉత్కంఠ తర్వాత యాక్టివిజం యాక్టివ్ గా ఉండటం ఇవన్నీ మొదలైపోతాయి అశాంతి ఆ కోరిక తీరిన వెంటనే కొద్దిసేపు అంటే మళ్లీ ఇంకో కోరిక పుట్టి లోపల ఓ కోరిక తీరి ఇంకోరిక పుట్టి లోపల గ్యాప్ ఉంటుంది ఎంత మినిట్స్ లో ఉంటుంది ఆ గ్యాప్ లో వీడి హృదయం శాంతంగా ఉంటుంది అంటే ఈ అశాంతి మంటలు కోరికలు భయాలు అనేటువంటి పాపము ఆ వేది ఉండదు శాంతంగా ఉంటుంది ఇలాంటి ఆత్మ ఆత్మ ఆత్మ తెలుసుకోవాలి ఆత్మ తెలిసిపోవాలనుకున్న పాపం కొంతకాలం కష్టపడ్డారు తెలిసిపోయిందనే ఒక నమ్మకం కలిగిపోయేపడికి ఆత్మను తెలిసేసుకోవాలనే కోరిక సిద్ధిం చేసింది కదా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయి మనదారులు ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళకి నేర్చేసుకున్న ఆత్మని వాళ్ళకి పాఠాలు చెప్పారు ఇప్పుడు అక్కడ వెయిట్ చేస్తున్నారు దేవలోకంలో దేవతలు అసరలోకంలో విరోచనుడికి అసలు వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళు వెళ్ళిపోయి గురుస్థానంలో కూర్చుని పాఠం చెప్పారు అర్జెంట్ గా చెప్పే సో జిజ్ఞాసు జాగ్రత్త అని ఒక టాపిక్ ఒకటి బ్రహ్మానుభూతి పుస్తకంలో ఉంది ఓ జిజ్ఞాసు జాగ్రత్త అదొకసారి చదవండి నేను తెలుస్తుంది కాబట్టి వీళ్ళు అలాగా కృతార్థ బుద్ధి అంటే మేము కృతార్థలమైపోయినాము వచ్చిన పని అయిపోయింది కృతార్థాన్ని వచ్చిన పని అయిపోయింది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే కదా అయిపోయింది ఛాయాత్మయే ఆత్మ అని అన్నారు అది తాత్కాలికమైన సంతోషం వాళ్ళకి అంతేగాని శాంత హృదయులు అంటే ఆ పరమశాంతిని పొందేశారని మీరేమనుకోద్దు వాళ్ళేం పరమశాంతిని పొందలేదు పరమశాంతి ఎప్పుడు పొందుతారు ఆత్మస్వరూప జ్ఞానం కలిగినప్పుడే కలుగుతుంది పరమశాంతి అంతవరకు ఆ శాంతి బ్రిటిన్ శాంతి అంటారు అంటే అలా వచ్చిపోయే శాంతి అది అలా క్షణాల్లో మాయమైంది కానీ ఇది అటువంటి శాంతి తప్పిస్తే ఇది ఆత్యంతికమైన శాంతి కాదు అని అంటున్నారు శంకరుడు నా క్షమ వాళ్ళకు కలిగినది శమము కాదు అన్నారు క్షమము అంటే మనోనిగ్రహము సో మనస్సుపై పూర్తి విజయం ఏదైతే కలదో అది మాత్రం కాదు మనస్సుపై పూర్తి విజయం మీకు ఎప్పుడు కలుగుతుందో తెలిసినా అండి ఎప్పుడైతే మీరు ఏ పరిస్థితిలోనైనా మనస్సుతోటి సాధాత్మ్యాన్ని చెందడం మానేస్తారో అప్పుడే మీకు మనస్సుపై పూర్తి విజయం మనస్సు ఒక పరిస్థితిని నిర్మాణం చేస్తుంది మీరు అనుకుంటారు బయట వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు అనుకుంటారు బయట వాళ్ళు చేసేది బయట వాళ్ళు చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏం చేయటం నేను అన్నా బయట వాళ్ళు చేసేది బయట వాళ్ళు చేస్తారు మీ మనస్సు ఆ బయట చేసేదాన్ని చూసి విని తన యొక్క ప్రాజెక్షన్స్ ని తన రాజద్వేశాలని దాన్ని ఎత్తిన ఆరోపించి అప్పుడు మనస్సు ఒక పరిస్థితిని నిర్మాణం చేస్తుంది అంతవరకు బయట వాళ్ళు చేసేది ఇప్పుడు బయట నన్ను తిట్టాడు అనుకోండి తింటే మనస్సు ఏం చేస్తుంది వీడు సెపరేట్ వ్యక్తి నేను సపరేట్ వ్యక్తిని మేమిద్దరం టూ డిఫరెంట్ పర్సన్స్ నెంబర్ వన్ మనస్సుకు ఉన్నటువంటి భావజాలం అది ఎంత తప్పే బట్ మనస్సు ఆ రకంగా హ్యాండిల్ చేస్తుంది వీఆర్ టూ డిఫరెంట్ పర్సన్స్ నెంబర్ వన్ నేను సోషల్లీ రెస్పెక్టబుల్ పర్సన్ అండ్ హీ హాస్ హీ హాస్ ఎగ్జిక్యూటివ్ రెస్పెక్ట్ మీ నెంబర్ టూ అండ్ నాట్ రెస్పెక్ట్ మీ హీ ఇన్సల్టెడ్ మీ ఈగో హీ ఇన్సల్టెడ్ మీ అంటే అర్థమేటి ఈగో అన్నది ఇట్ ఈస్ ఎమిలబుల్ అది వల్లబుల్ అది ఇన్సల్ట్ చేయడానికి ఇన్సల్ట్ తినడానికి సిద్దంగా ఉంది ఆత్మను ఇన్సల్ట్ చేయడం సంభవం కాదు అనే దృష్టి దానికి ఉండదు ఇట్ ఈ ఇన్సల్టెడ్ మీ త్రీ ఫోర్ బై వాడు నన్ను ఇన్సల్ట్ కారణంగా నాకు ఒక లోటు దీనికి నేను పరిష్కారం చేయకపోతే నన్ను నేను కించపరుచుకున్న అవుతాను లేకపోతే వాడికి లోపలైపోతాను అని ఏదో ఉంటుంది ఏదో నేనేదో దృష్టాంతం చెప్తున్నాను ఇలాంటిది ఏదో సిమిలర్ యాటిట్యూడ్ ఉంటుంది ఇంటిని మనస్సు ఆరోపిస్తుంది దాని మీద వాడన్న మాట మీద ఇంత వ్యవహారాన్ని మనస్సు ఆరోపిస్తుంది ఇంతటి స్ట్రక్చర్ ని మనస్సు అక్కడ రాజద్వేశాల స్ట్రక్చర్ ని వాసనాల స్ట్రక్చర్ ఆ చిన్న ఇన్సిడెంట్ మీద మనస్సు ఆరోపించి మనస్సు ఖేదాన్ని పొందుతుంది ఖేదాన్ని పొంది ఆ ఖేదం నుంచి మళ్లీ వాసనా ప్రభావం చేత సంకల్పించే యాక్షన్ మొదలు పెడుతుంది ఇదంతా యొక్క కల్పన అక్కడ జరిగే ఇన్సిడెంట్ అక్కడ ఉన్నది పిసరంత మనస్సు దాని చుట్టూ అల్లేటువంటిది ఇంత కాబట్టి మీరు పరిస్థితులు బయట మనస్సులు సృష్టిస్తున్నారని అనుకోద్దు బయట మనస్సులు సృష్టించేదో పిసరంతుంది వాళ్ళు వాళ్ళు ఏమీ సృష్టించట్లేదు వాళ్ళు దే ఆర్ రెస్పాండింగ్ టు దోన్ వాసన వాళ్ళకుండే వాసనలు వాళ్ళకున్నాయి దానికి రెస్పాండ్ అవుతున్నారు అని చేత మనము మన మనస్సుతో ఒక పెద్ద సిచ్యువేషన్ సృష్టించుకుంటాం సృష్టించుకుని దానికి మనం రెస్పాండ్ అవుతాం ఇదంతా కూడా ఒక పెద్ద అజ్ఞానం కాబట్టి అది అటువంటి ట్రాప్ లో పడకుండా మనస్సు నిర్మాణం చేసేటువంటి ఏ పరిస్థితినైనా సరే అది మిథ్యగా స్వీకరించేది మిథ్యది మనస్సు క్రియేట్ చేసేటువంటి స్ట్రక్చర్ ఏదైనా కూడా అది మిథ్య మనస్సు ఏమని చెప్తుందంటే ప్లాట్లు ధరలన్నీ పెరిగిపోతున్నాయి మనం ఓ ప్లాట్ కొనుక్కోతే జీవితంలో నష్టపోతామని చెప్తుంది అది మిక్స్యది అది సత్యమని మీరు అనుకుంటున్నారా ఇది మిక్స్యది కాదు వారు ఎవరన్నా చూపించి నాకు సపోర్ట్ ఇవ్వద్దు వాడు నష్టపోయిన వాడు మిక్చే సక్సెస్ అయిన వాడు మిచ్చే ఇది హోల్ బ్లెస్డ్ థింగ్ సీక్ష మనస్సు ఏమని చెప్తుంది అంటే ఈ సెక్యూరిటీ ఇది కొనేసుకుంటే మనకి ఇబ్బడిగా ధనం వచ్చేస్తుంది దీన్ని కొనుక్కోతే నష్టపోతామని చెప్తుంది మనస్సు ఇది సమీక్ష మనస్సు అని చెప్తుందంటే వీడు మిత్రుడని చెప్తుంది నిత్య వాడు శత్రువు అని చెప్తుంది నిత్య అయితే ఎలా జీవించ మనస్సుని మీరు నమ్మద్దు మనస్సుతో మీరు ఐడెంటిఫై అవ్వద్దు అండ్ ట్రై చే అప్పుడు ఇంత జీవించడం ఎలా కుదురుతున్నా ఏమో మీరు ట్రై చేశారా పుదుర్తుందో కుదర ట్రై చేస్తుంది ట్రై చేస్తే తెలుస్తుంది అయితే ట్రై చేసే ముందు ఒక నిర్ణయం ఒకటి ఉండాలి మనకు కావాల్సింది ఏదైతే సంసారమా ఆత్మజ్ఞానమా ఆ నిర్ణయం ఉండాలి సంసారం అయితే ట్రై చేయొద్దు ఆత్మజ్ఞానం కావాలనుకుంటే మరి వర్త్ ట్రై అలా ఉంటుంది సో లిప్సే నన్ను ఎవరిలో ప్రసంగం చేయమన్నారు సరే అని బయట బుద్ధంగా కనవలసింది పోయింది మనం ఉన్నాం కదండి వేరే మార్కెట్ ఫర్ ది థింగ్ సో భుజమే తండవేసుకుని బయలుదేరం సగం దూరం వెళ్ళిన తర్వాత మీరు ప్రసంగం చేయక్కర్లేదన్న శుభం భూచేతం వచ్చేస్తున్నా వచ్చేస్తుంటే ఆయన అడిగాడు మీరు హత వయడమో మీరేమో నేను నీకు మాటకి చెప్తున్నారు నేనేమీ హత్య కాలేదు నీక అదేవితే ప్రసంగం కోసం సగం దూరం తీసుకెళ్ళి మళ్ళీ వాపసు తోసిస్తే హత్య ఎందుకు కాలేమో హస్తవాల్సిందే ఉంది అలా కాదు మీరు ప్రసంగం చేత వాళ్ళందరూ నష్టపోయారు ఏం నష్టపోలేదు వాళ్ళందరూ నష్టపోయారని నీ మీరు ప్రసంగం చేస్తే అది ఇంకో అంటే ఈశ్వరుడు సమాజం ఈశ్వరుడు చూస్తాడు ఎవరి ఆభనస్తాను ఈశ్వరుడు నిర్ణయిస్తాడు నేను నువ్వు కదా అప్పుడు నువ్వేమీ చెప్పలేదు కాదు నువ్వు ఇదంటూ రిమోట్ ది డెసిషన్ డోంట్ డూ దాట్ జస్ట్ లీవ్ విత్ గ్యాస్ ఈశ్వరాధీనంగా పోతూ ఉంటాయి దాన్నే మీరు మనస్సుకి మీరు ఛాయి ఇచ్చారనుకోండి చక్కగా ఒక డేంజరస్ సిచ్యువేషన్ సృష్టిస్తుంది చాలా అలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అలా చేశారు అప్పుడు ఇలా చేశారు అలా చేశారు లేదా కంప్లైంట్ చేస్తూ ఎలాగారు మరి మీరు కంప్లైంట్ నేను కంప్లైంట్ ఇస్తే అది అజ్ఞానమే అవుతుంది ఎవరు కంప్లైంట్ చేసినా అంటే ఎందుకంటే మనస్సు నిర్మాణం చేసేది నిత్య కాబట్టి ఆ సత్యం వీళ్ళకి తెలిసి శాంత హృదయలు అయ్యారా వీళ్ళు లేదు అటువంటి క్రమాన్ని వీళ్ళు మనో వీళ్ళు కలిగి ఉన్నారా అదే లేదు అది వీళ్ళకి నాకు క్షమ ఏవా ఏం క్షమ క్రమం కాదు చూడండి శ్రమోంటే శారణముచ్యుర్మునే ఆ వృక్షోర్ ముోగం అది జ్ఞానం యొక్క లక్షణం అది క్షమం వీళ్ళకి జ్ఞానం చేయాల ఏమీ కాదు క్షమలేం కాదు శాంత అనే పదాన్ని బట్టి క్షమం అనేది భ్రమపడతారేమో అది ఆ క్షమం కాదు మరి ఏమిటి క్షమేత్ అయోజా విపరీతగ్రహ్తో భవిష్యత్ అభవిష్యంటే అది లు లుంగ్ అది క్రియాతిపత్త సో వాళ్లకు నిజంగా క్షమము కనుక పుట్టి కలిగి ఉన్నట్లయితే శ్రమ చేతా శమే కలిగి ఉన్నట్లయితే ఎక్కడైనా చేత్ వచ్చిందంటే అది కఠినమైన సమాచారం అర్థం కఠిన శ్రమం కఠినం మనస్సు మీద జయం కలగడం కష్టం ఉలో మీద జయం తేలిక క్రమం ప్రపంచాన్ని జయించాడు కానీ తన మనస్సును తాను జయించలేకపోతే దుఃఖంతో మరణించాడు కాబట్టి మనస్సు మీద జయం చాలా కఠినమైన విషయం అని చేత్ సూచిస్తుంది వాళ్ళకి కలిగినది శ్రమమే అయినతో ఆ విపరీత గ్రహము క్షాయాత్మయే దేహమే ఆత్మ అనే విపరీత గ్రహము అంటే ఒక ఐడియాని దిప్తిగా పట్టుకుంటే దాన్ని గ్రహము గ్రహం అంటే పట్టుకోవడం గృహ్ణాతీటి గ్రహ వీరో తప్పుడు ఐడియాని పట్టుకుంటాడు గట్టిగా పసుకుంటాడు పట్టుకున్న దాని వెంట వెళ్ళిపోతూ ఉంటాడు అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడంటే ఏదో పట్టుకొస్తాడు ఏదో ఐడియా వెంట పడిపోతూ ఉంటాడు విపరీత గ్రహ సో అది ఛాయ దేహమే ఆత్మ అనే విపరీత తొలగిపోయి ఉండేది వీళ్ళకి ఉండేది కాదు అది ఎప్పుడో తొలగిపోయింది ఎందుకంటే చూడండి దేహము దే అని రెండింటిని వ్యవహారం చేశారు శ్రీకృష్ణుడు ఈ రెండింటి యొక్క రియాలిటీ అంటే వాస్తవికత యథార్థత సత్యత్వము ఒకే స్థాయికి చెందింది కాదు దేహము యొక్క సత్యత్వ సత్యత్వ స్థాయి చాలా తక్కువది అంటే అది అసత్యం అర్థం ఆత్మ దేహంలో ప్రకటమయ్యేటువంటి ఆ చైతన్యము యొక్క స్థాయి అది వేరు ది ఆర్డ్ర ఆఫ్ రియాలిటీ స్టేమ్ కాదు మనం ఆ సత్యాన్ని గుర్తించాలి ఉదాహరణకి దేహం టైమ్ బౌండ్ గా ఉంటుంది కుట్టుగా మరణము దానికి ఉంటాయి దేహము స్పేస్ లో లిమిటెడ్ గా ఉంటుంది అనంతమైన అటాక్షన్ లో స్పేస్ లో దేహం ఒక చిన్న కణం అంతా కూడా ఉండదు ఆ విధంగా ఉంటుంది కాబట్టి దేహము ట్రాన్స్ట్ అండ్ లిమిటెడ్ అని అనుకుంటున్నాం అంటే టైం బౌండ్ లిమిటెడ్ అది దేహము యొక్క లక్షణం ఆ దేహంలో ప్రకటన అయ్యేటువంటి అది టైమ్లెస్ అండ్ స్పేస్ లెస్ ఇప్పుడు బల్బ్ ఏదైనా కొన్నారనుకోండి మీరు దాని మీద దాని లైఫ్ ఇస్తాడు దాని లైఫ్ ఏదో ఎవరేజ్ లైఫ్ వాళ్ళు క్యాలకులేట్ చేసి ఇస్తారు సో ఈ ఈ బల్బులకి ఎవరు ఏమీ ఇవ్వడాది వేరే సంఘం కొంత కొంత మీరు క్వాలిటీ బల్బు కొంటే దానికి లైఫ్ ఇస్తాడు హండ్రెడ్ అవర్స్ అనేది లైఫ్ ఇస్తాడు హండ్రెడ్ అవర్స్ అంటే ఈ హండ్రెడ్ అవర్స్ అనేది అంటే వాటి డేట్ ఆఫ్ మ్యానుఫాక్చర్ వేస్తాడు ఆ రోజు పుట్టింది బల్బు ఆ అంటే వాటి లోపల ఉన్న ఏదంతా కక్ చేసి లోపల ఏదో హైట్రోజన్ ఏదో వేసి పెట్టి స్టాడు అది దట్ ఈస్ ది బర్త్ ఆఫ్ ది బల్బు దానికి హండ్రెడ్ అవర్స్ అని లైఫ్ లెస్ అది ఆ లైఫ్ ఆ బల్బుది ఆ బల్బులో ప్రకటన అయ్యే ఎలక్ట్రిసిటీ కాదు ఎలక్ట్రిసిటీ టైం లెస్ అంటే ఏ టైము బల్బుని శాపిస్తుందో ఆ టైముకు ఎలక్ట్రిసిటీ లోపడే ఉండదు దేహము దేహీ అలాగే బల్బు స్పేస్ బౌండ్గా ఉంటుంది ఎలక్ట్రిసిటీ స్పేస్ బాగుండ్ ఉండదు స్పేస్ అంతా కూడా వ్యాపించి ఉంటుంది ఆలయ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు అలాగనమాట కాబట్టి కానీ బల్బుకి లింక్ అయిపోయినట్టుగా కనపడుతున్నాం కాబట్టి ఆత్మ చైతన్యము అది కాలాతీతము అది ఎటర్నల్ అది అనంతము తర్వాత సర్వ వ్యాపకం కూడా అది ఎందుకంటే మీకు ఒక్కటే రహస్యం ఆత్మ సర్వ వ్యాపకము ఎప్పుడవుతుందంటే సర్వము మీకు తెలుస్తోందా లేదా అంటే దట్ ఈస్ ఎన్ ఆర్ ఎందుకంటే ఆత్మ చైతన్యం వ్యాపిస్తే కానీ అది తెలియబడదు అది తెలిసింది అంటే దాని మీద ఆత్మ చైతన్యం యొక్క వ్యాప్తి ఉన్నది అని అర్థం ఘటం కనపడింది అంటే కాంతి యొక్క ప్రవాహం అక్కడికి వెళ్ళింది అర్థం కాబట్టి ఆత్మ సర్వం వ్యాపకము ఇప్పుడు మన జీవితంలో మనం చేసేటువంటి ఒక కెలమిటస్ మిస్టేక్ అంటే చాలా హానికరకమైనటువంటి మిస్టేక్ మిస్టేక్ అంటే ఒకదాన్ని ఇంకొకటని భ్రమపడటం భ్రమ అదేమిటంటే ఈ రెండు ఒకటను కూడా దేహము దేహి రెండు ఒకటి అనుకోవడం అది మనం చేసేటువంటి చాలా భయం పెద్ద తప్పుగా ఉంటుంది ఆ తప్పు మనం చేస్తూ ఉంటాం తర్వాత మనం ఎలా ఉంటామంటే తప్పు చేస్తున్నాము అని శాస్త్రం చెప్పింది అనుకోండి శాస్త్రం చే తెలియని వాడికి మీరు ఫాల్ట్ వచ్చింది వాడు ఇగ్నరెన్స్ తీసి శాస్త్రం తెలియని వాడి బతుకు అలా పట్టబట్టాను శాస్త్రం తెలిసిన వాళ్ళు ఏం చేయాలి ఆత్మ వేరు దేహము వేరు దేహము దేహిర్డమ్స్ ఆఫ్ రియాలిటీ టూ డిఫరెంట్ ఆర్డమ్స్ ఆఫ్ రియాలిటీ ఆత్మ అనంతము వేరే దేహము పుట్టుక దిక్కుతా కలది అని భేదము స్పష్టంగా తెలిసి ఆత్మ దేహము కాదు అని తెలిసినప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది మీరు మనం ఏం చేయాల్సి ఉంటుంది ఆ జ్ఞానాన్ని మనం వు హ్యావ్ టు లెర్న్ టు లివ్ ఆ సత్యాన్ని మనం జీవితంలో మనం అనుహవానం తెచ్చుకోవాల్సింది ఎప్పుడైనా సరే ఇప్పుడు సత్యమును పలుకోవలేను అనే ఒక రూల్ ఉందండి ఆ రూల్ మనకు అను అను తెలిసింది ఆ తెలిసిన రూల్ ను మనం ఏం చేయాలి నెక్స్ట్ మూమెంట్ నుంచి ఇంక నోరు విప్పితే సత్యాన్ని కొలుక్కుంటూ పోవాలి నోరు విప్పనే వద్దు విప్పితే మటుకు సత్యాన్ని అలా పలుకుంటూ పోవాలి అలా ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరం ఒక జీవిత కాలం సత్యాన్ని కొలుక్కుంటూ పోతే ఆ సత్యం మీద మనకు పట్టుదల వస్తుంది ఒక పట్టు వస్తుంది పట్టుదల కదా ఒక గ్రిప్ వస్తుంది దాని మహిమ అవగాహన వస్తుంది ఆ ఈ దేహము నేను కాదు అనే సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో మనం చేసేటువంటి ప్రతి ఆలోచన పలికే ప్రతి పలుకు చేసే ప్రతి చేస్తా కూడా దేహాభిమానాన్ని తురించేదిగా ఉండాలి అప్పుడు ఆ శాస్త్రం మనకి చాలా తొందరగా అనుభవానికి వచ్చేస్తుంది మనం ఏం చేస్తున్నాం కిలక పలికినట్టుగా నేను దేహము కాదు అని పాఠంలో ఇంకా అది శంకరాచార్యులు దాన్ని అలాగే పుట్టి హేమర్ చేస్తూ ఉంటే అది వీడు వింటాడు ఇంక వీడు తప్పించుకోలేడు దాని నుంచి అందుకని వింటాడు ఇదంత శరీరము కౌంటే క్షేత్రముయతే తిద అని ఆయన ఆ విధంగా క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి లేదా చెప్పేసి ఇది వేర్రా అది వేర్రా క్షేత్రజ్ఞంచా మా వృద్ధి సర్వక్షేత్రే శుభారత క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ క్షేత్ర సర్వ ప్రాణుల దేహంలో ఎందుకు ప్రకటన అవుతూ ఉండే ఆ క్షేత్రజ్ఞుడు నేనే ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం ఏదైతే గలదో ఇదే యథార్థమైన జ్ఞానం నా ఉద్దేశం శ్రీకృష్ణుడు ఉద్దేశం అంటే అది సిద్ధాంతం అని అర్థం నా ఉద్దేశంలో ఇదే జ్ఞానం అంటే ఇదే అని ఆయన అంత గట్టిగా చెప్తాను అలాంటప్పుడు తప్పించుకోలేరు మీరు దాని నుంచి అందుకోసం కేరత పలికినట్టుగా వేరు క్షేత్రజ్ఞుడు వేరు అని పలుకుతాడు పుస్తకం మూసిన వెంటనే వీడే క్షేత్రం అయిపోతాడు వీడి చేసి ప్రతి పని దానికి తగ్గట్టుగా ఉంటుంది నేనే క్షేత్రం అన్నట్టుగా ఉంటుంది వ్యక్తి పూజను ప్రమోట్ చేస్తాడు బర్త్ డేస్ అంటాడు మరణ భయంతో బతుకుతూ ఉంటాడు నాకు ఇంకేళ్ళు వచ్చి అంటాడు నేను అప్పుడు కుట్టేనంటాడు ఇది అంటాడు అదంటాడు ఇంకా ఇంక నేను ఇలా తిప్పకపోతే బాగుండదు వీ డూ ఆల్ మిస్ట్రీ గో సిగ్నస్ టెనట్ ఆఫ్ వేదాంత మళ్ళీ మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం కాబట్టి వీళ్ళు ఆ సత్యాన్ని వీళ్ళు తెలుసుకొని విఫరించ గ్రహ ఎక్కడి నుంచో నేను ఎక్కడికోపోయా మనకు మనకు ఉన్నది ఆ గ్రహం ఇది మనకు పట్టిన గ్రహం దేహాత్మ భావం అనే గ్రహంతో మనం బాధపడుతున్నాం శని గ్రహాన్ని అంత పొరపాటు మాట అదే కానీ ఇంకోటో డోంట్ థాక్ లైక్ శని పట్టుకోవడం ఏంటి నిన్ను పట్టుకున్నది దేహాత్మ భావము అనే గ్రహం నిన్ను పట్టుకున్నది నీ జాతనైతే మనదే అయితే దాని నుంచి బయటపడదు లేకపోతే మాట్లాడుకుంటాం శని లేదు కేతువు లేదు శని శని ఎందుకు పట్టుకుంటాడండి శని ఎక్కడో దూరంగా ఉండి సూర్యుడు గుర్తు తిరుగుతున్నాడు ఆయన నిర్మలమైన నన్ను ఎందుకు పట్టుకుంటాడు ఆయన ఏది బెటర్ జాబ్ చూడు దేని నాకు శని అంటే చాలా ఇష్టం ఎందుకంటే శనై కంగారు పడ్డాడు ఆయనకి శని అనే పేరు ఎందుకు వచ్చింది గ్రహమండలం మొత్తానికి మెల్లగా తిరుగుతాడు కనుక ఆయన శని పేరు వచ్చింది గురుగ్రహానికి గురువు అని పేరెందుకు వచ్చింది గ్రహమండలం మొత్తానికి పెద్దది బరువైనది బెన్సిటీ కూడా ఎక్కువ బరువు అందుకోసం ఆ గ్రహానికి గురువు అని పేరు వచ్చింది అనే గ్రహానికి కుదిరని పేరెందుకు వచ్చింది మరి గ్రహమండలంలో ఆ గ్రహముల యొక్క నిర్మాణం అయినటువంటి క్రమంలో భూమి నుంచి గ్రహం సూర్యుడు భూమి సూర్యుడి భూమి నుంచి కుదిడు గ్రహం పొట్టింది అందుకోసం దానికి కుదిడు అని పేరు వచ్చింది ఎనీవే కాబట్టి ఆ విపరీత గ్రహము ఏమిటి మనం పట్టుకున్న విపరీత గ్రహం ఏమిటి అంటే దేహాత్మ భావం అనే విపరీత గ్రహం పట్టుకుంది వాళ్ళు ఆ గ్రహంతో బాధపడుతున్నారు విపరీత గ్రహ అది విగత అభవిష్యత్ అలాగే కనుక క్షమం కలిగి ఉంటే యథార్థమైన క్షమం కలిగి ఉంటే ఆ విపరీత గ్రహము తొలగిపోయి ఉండేది కానీ తొలగిపోలేదు అని నిర్ణయం అయిపోయింది అక్కడ ప్రభం రజతుంది అక్కడ పదం ఉంది ప్రభం్రజతుహో అని మంత్రంలో ఉంది వాళ్ళు పంపక వెళ్ళి వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయారు హోం ఇంటికి వెళ్ళిపోవాలని హడావులు ఉంటుంది కదల్ని తర్వాత ప్రజాపతి రువాచ అనుపలధ్యాత్మాన అననువి వ్రజత ఏతనుపనిషదో భవిష్యంతి దేవాసు వాష్యీతి సహ శాంతహృదయ విరోచనోసురాం జామాన్ తేభ్యోహాముపనిషదం గోవాచ ఆత్మైహ్యమా పరిచర్ ఆత్మాన ఇహ మహయన్నాత్మానం పరిచరన్నుభౌక ఆప్నోతి ఇమం చాము ప్రజాపతి వాళ్ళిద్దరినీ చూశాడు తర్వాత అని అనుకుంటున్నాడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు పిల్లకే పెట్టి పదాలు సర్జేస్తుంది అందరూ గట్టిలో చక్క పోతున్నారు ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఆత్మను నేను తెలుసుకోవాలని ఆత్మను తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నాడు అని అనుపలభ్య తెలుసుకోకుండా ఆత్మానం అనను విద్య శ్రవణం చేసి తెలియకపోతే ఏం చేయాలి మళ్ళీ కొంత శాస్త్రం శ్రవణం అది మననవది చేయాలి అంతేగాని అలా లేకపోతే అక్కడికి ఊరుకుని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి కొన్ని ఊరుకుంటారా వెళ్ళిపోయి ఊరుకుంటారా ఊరుకోరు మాకు ఉపనిషత్తు తెలుసుకోండి ఏ ఉపనిషత్తు తెలిసింది వీళ్ళకి తెలుసున్న ఉపనిషత్తు ఏమిటి అంటే ఆ దేహమే ఆత్మ అది వీళ్ళకి ఉపనిషత్తు ఎవరు ఉపనిషత్తు వాళ్ళకి ప్రతిదానికి ఉపనిషత్తు అనేతారు శాస్త్ర ధైర్యం చేసి ఇచ్చారు విష్ణు పురాణంలో మాట ఉంది నేను చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను ఇప్పుడు ఇంక ఇబ్బంది పడ్డం మానేశాను ఏంటంటే సంస్కృతం రానివారు సంస్కృతం గురించి మాట్లాడతారు సంస్కృత శ్లోకం కోర్చేస్తారు టాపిక్ మీద మాట్లాడిస్తూ ఆ పరిస్థితి అది తట్టుకోవడం కష్టం ఆదానికి అక్కడి నుంచి వెళ్ళిపోన వెళ్ళిపోవాలి లేకపోతే చెవుల్లో ఏదైనా ఏదైనా తెచ్చేసుకోవాలి బెరిడాలు ఏదైనా తెట్టేసుకోవాలి ఎందుకంటే సంస్కృతంలో వాడు ఒక ఆయన చెప్పేస్తున్నాడు ఏం చెప్తున్నాడు భగవద్గీత శ్లోకం చెప్పేస్తున్నాడు భగవద్గీత శ్లోకం చెప్పడం మంచిదే కదా శ్లోకం జరిగాడు చదవడంలోనే అన్ని తప్పులు జరిగేసాయి ఏం చేయలేదు ఇప్పుడు రామశుద్ధం చెప్పరా అంటే రామహ రామీమాహన్ అన్నాడు అనుకోండి వాడు వాడిని వాడు వాడు వ్యాకరణ పాఠం వరదాడు అనుకోండి ఏం ఎంత దుఃఖం కలుగుతుందంటే నాకు అలాగంటే వాళ్ళు తగిలినప్పుడు వాళ్ళు ఒక్కసారి భగవద్గీత శ్లోకాలని చక్కగా తప్పు లేకుండా చదవటం చాలా అధ్యయనం చేయ అధ్యాసం చేయచ్చు కదా అది మినిమం కదా కానీ మీరు తప్పు లేకుండా చదవాలి అంటే నేను సంస్కృతం వస్తున్నాయి అయితే తప్పు లేకుండా ఎలా చదువుతారు అక్కడ యా కింద వాస్తున్నా వా కింద ఏవస్తున్నా రెండో తేడా ఏం తెలీదు వీడికి ఎందుకంటే సంస్కృతం సంస్కృతం వచ్చింటే తప్పు లేకుండా నేను ఒకసారి భగవద్గీత పారాయణ చేస్తున్నారు ఒక ఆయన మైకులో చేసేస్తున్నారు ఇవన్నీ చూసి ఏం చేయాలో అర్థం కాక నేను ఇబ్బంది పడుతూ ఉంది ఇప్పుడు ఇబ్బంది పడటట్లేదు దండం పెట్టి ఉంటున్నాను మైక్ లో భగవద్గీత చదివేస్తున్నారు ఆయన ఆయన కంఠం కొంచెం ఈ సినిమా పాటలు పాడడానికి తగ్గట్టుగా కొంచెం కల్చర్ వాయిస్తుంది కొంచెం గంభీరంగా పాట పాటగాడి వాయిస్తుంది దాని తప్ప చదివేస్తున్నారు నా పక్కన ఒక ఆయన కూర్చున్నారు ఆయన కూరండి ఇది ఎంత అర్థంగా చదివేస్తున్నారనో నాకు అని అన్నారు నాతో అవునండి అన్నాడు నేనే మాట్లాడను కానీ ఉన్న యథార్థం ఏంటంటే అక్కడ కూర్చున్నంతసేపు కూడా చెవిలో శీసం పోసినట్టే ఎందుకంటే ప్రతి శ్లోకంలో రెండు తప్పులు లేకుండా చదవలేడతారు నిస్పార్థం ఇది ఏదన్నా శాస్త్రి ప్రతి శ్లోకంలో రెండు తప్పులు చేసి చదువుతాడు కానీ ఆ చదవడం మటుకు కొంచెం రాగయుష్టంగా చదివేస్తారు తెలియజేసేప్పటికీ ఆ విని వాళ్ళు ఏమనుకుంటారు బా ఎంత బాధ అవుతుంటారు అనుకుంటున్నా అంధేన యొక్క నియమానా యుగంధ ఈ ఇటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే వేదాంతం గీత ఉపనిషత్వం వచ్చింది ముందు మనం అధ్యయనం చేసి తెలుసుకోవాలి కదా పాఠం చెప్పడం ప్రారంభించాలి మన ఇంజనీరింగ్ కాలేజీలోలాగా ఇంజనీరింగ్ కాలేజీలో ఏం చేస్తారో తెలిసిన వీళ్ళు ప్రతి చోట ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేసి బీటెక్ థర్డ్ క్లాస్ లో పెట్ అయిన పాఠం చెప్పించేస్తారు వాడికి నెలకి చెప్పేసి జీతం చేసి వాళ్ళు పాఠం చెప్పేస్తూ ఉంటారు బీటెక్ వాడు బీటెక్ పాఠం చెప్పేస్తారు ఈ విద్యార్థులు గోర అయ్యో బాబోయ్ మాకు ఏమీ తెలియట్లేదు ఆయనకి తెలీదు చెప్పే ఆయనకి తెలియదు వెనకే కాదు అలాగంటే పరిస్థితి చాలా దురదృష్టకరమైన పరిస్థితి విష్ణు పురాణంలో ఏం చెప్పారంటే కలియుగంలో ఇలా ఉంటుందని విష్ణు పురాణంలో చెప్పాను అది అసలు తప్ప ఎవడైతే విజ్ఞాన రహితుడు ఉంటాడో వారు పెద్దపేట వ్యక్తి దాని మీద కూర్చుని ప్రాణతం చేస్తూ కలియుగ లక్షణాలు చెప్తారు కలియుగంలో ఇలా ఉంటుందో ఎలా ఉంటుందో కలియుగ ధర్మాలు అంటారు దాంట్లో ఇది ఒకటి ఆ తర్వాత నా కొంత విశ్రాంతి లభించింది ఓహో ఇలా ఉంటుంది కాదు వీళ్ళు ఈ వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు లేకపోతే వెళ్ళిపోయి వీళ్ళు పాఠం చెప్తారు ఏం పాఠం చెప్తారు ఆయన అనుకుంటున్నాడు యతరహ ఏతదుపనిషదో భవిష్యంతి దేవావా అసురావా తే పరా భవిష్యంతి ఏతదుపనిషద వీళ్ళు ఉపనిషత్తుల స్వరూపంలో ఉపనిషదం భోగ్రూహి ఉపనిషత్తు అంటే ఆత్మస్వరూప జ్ఞానానికి ఆ రహస్యమైన జ్ఞానానికి ఉపనిషత్తు అనిపోయారు వీళ్ళు ఉపనిషత్తు నేర్చేసుకున్న వరకు వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయిన వీళ్ళకి శిష్యులు వచ్చేస్తారు ఎవళ్ళు శిష్యుడు ఒకరికి దేవతలు శిష్యులు ఇంకొకటికి అసురుడు వాళ్ళకి వీళ్ళు ఏం బోధిస్తారు వీళ్ళకి తెలుసున్న ఏ ఉపనిషత్తుందో అదే ఉపనిషత్తు వాళ్ళకి బోధిస్తారు వీళ్ళకి తెలుసున్న ఉపనిషత్తు ఎటువంటిదంటే జీవితంలో వాడికి పరాభవమే నిధులును పరాభవిష్ వారు జీవితంలో దేహాభిమానం గల దేహమే నేను అనేటువంటి అభిమానంతో జీవిస్తూ అదే వాడికి తెలుసున్న ఉపనిషత్తు మరి అభిమానంతో జీవించి సుఖదుఖాల ప్రవాహంలో కొట్టుకుపోతాం జగత్తతే సత్యం అనుకుంటా దేహమే సత్యం అనుకుంటా నేను ఫలాన్ని అక్కడ పుట్టేననుకుంటా చచ్చిపోతానని భయపడుతూ వీడు చచ్చిపోతాడు ఇంతకంటే పరాభవం ఏముంటుంది మనిషికి ఆత్మస్వరూపాన్ని తెలిసిపోకుండా మరణించటము అంతకంటే పరాభవము అంటే ఓడిపోవుతా జీవితంలో ఓడిపోవడం అంటే అది జీవితంలో ఓడిపోవడం అంతకంటే వేరే ఏముంటుంది వీళ్ళు వీళ్ళిద్దరూ జీవితంలో ఓడిపోవడం గురించి ఆయన వీళ్ళ దగ్గర చదువుకుంటారు కావాహ అసూరాహ వాళ్ళు జీవితంలో ఓడిపోతారు అని ఆయన అనుకున్నాడు అనుకుని కూరుకున్నాడు ఆయన ఏం చేస్తాడు ఈశ్వరుని యొక్క సంకల్పం అలా ఉంటే ఆయన ఏం చేరుగుతాడు అయిపోయింది ఇక విరోచనుడు దగ్గరకు వద్దాం విరోచనుడు అంటే ఇంద్రుడి మాట తర్వాత వస్తుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతారు కొంత దూరం వెళ్ళాక ఇటు దేవలోకం అటు అసూరలోకం ఉంటాయి విడిపోతారు కదా మరి అసరలోకానికి విరోచన గురు బయట చెప్పేస్తున్న వెళ్ళిపోతాడు ఇంద్రుడికి కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక్క వీళ్ళిద్దరు ఉన్నప్పుడు తప్పులు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా మననానికి అవకాశం ఉండదు తను ఒక్కడు నడిచి వెళ్తున్నప్పుడు నేను యాంటిసిపేట్ చేసి ముందు ముందు వస్తుంది నాకు గుర్తున్న ఏదో సో ఇంద్రుడికి డౌట్ వస్తుంది ఇంత అసలు ఏ దేహమే ఆత్మీలవుతుంది ఏ తదు అమృతం ఎలా పోతుంది వాడు మననంలో ఇబ్బందుల్లో పడుతుంది ఇబ్బందిలో పడి ఈ విరోచనడు ఉన్నాడే మీరు ఒంటరిగా వెళ్తాడు వి హ్యాపీ నెవర్ కాట్ ఎనీ డౌట్ సహ శాంత హృదయ విరోచన అపురాన్ జగామ వాడికి డౌట్ ఏం రాలేదు మనం చదువుకున్నది మనం తెలుసుకున్నది కరెక్ట్ కాదేమో అనే డౌటే రాలేదు హాయిగా నాకు తెలిసిపోయింది అనే ధైర్యంతో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అసం చేరుకున్నాడు వాళ్ళకి వాళ్ళు పాఠశం చెప్పండి నన్ను అడిగారు అలా వెళ్ళగానే అడిగేదని కాదు ఆయన విశ్రాంతి తీసుకున్న తర్వాత మీరు మాకు ఏమన్నా కొంత వేదాంత పాఠంగానే చెప్తారు అంటే ఆమె రండి అని వాళ్ళందరినీ పోవేశాడు ఆయన పోవేసి పేర్భ ఉపనిషదం ప్రోవాత్య ఈ దేహమే ఆత్మ అనే ఉపనిషత్తుని వాళ్ళకి బోధించారు దేహమే ఆత్మ అంటే ఉపనిషత్తు అనమాట మనం పొద్దున్నే లేచి చక్కగా వేణేళ్లతో స్నానం చేసేసి శీతకాలం అయితే వే నీళ్ళ ప్రతి కవర్ కవర్ మామూలుగా బడ్జెట్లో నీళ్లుగా పుసుకోవటం లాగా కవర్ చేసేసి తర్వాత ఏదో దేవంద్ర దగ్గర అగ్రపతి ఏదో రెడ్డి చేసి కొంచెం భూత ఎదురు పెట్టేస్తే కొంచెం చూసేవాళ్ళకు కూడా శుభ్రంగా బాగుంటుంది మనకి మనకే బాగుంటుంది చూసేవాళ్ళకు కూడా బాగుంటుంది వాతావరణం అనుకూలంగా ఉంటుంది కిచెన్కి వెళ్ళిపోయి పెద్దగా ఆరో ఎనిమిదో ఇద్దన్లు అవి తినేసి కాఫీ పుచ్చేసుకుని అప్పుడు వెళ్ళి ఓ కొంతసేపు అహం మహాస్ని తత్వంకి లేదా అంత ఇదే అది మాట్లాడేసి మళ్ళీ డెత్ పర్స్ అయితే కల దేహాత్మభావం ఇది టిఫిన్ తిరగకూడదు వాళ్ళు అభిప్రాయాలు కాదు దేహాభిమానం కరడు దక్షిణ దేహాభిమానంతో ఉండడం సో వాళ్ళకి చెప్పాడు ఏమని చూడండిరా ఇదేరా ఆత్మ ఆత్మ ఇవ ఇదే జీవితంలో గొప్ప దేవుతో తెలుసిన డబ్బు కాదు బంగారం కాదు ఇవన్నీ తర్వాత అన్నిటికంటే గొప్పదేటి ఇది ఈ ఆత్మ ఉందే ఇది అన్నిటికంటే గొప్పది మీరు మిగతా వాటికి రెండో ప్లేస్ ఇవ్వండి దీనికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి దీనికి పరిచర్య బాగా చేయండి ఆత్మ పరిచర్య ఇది బాగా దీనికి విద్యను తర్వాత దోషలు ఇవన్నీ దిగుతూ ఉండటం అప్పుడప్పుడు ఇంకా ఏదైనా కావాలంటే ఏర్పాటు చేయటం దీన్నే గొప్పగా చూసుకోండి ఆత్మానమేవ ఇహ మహయా జీవించున్నంతకాలం దీన్ని హాయిగా ఆత్మానం పరిచయం దీన్ని హాయిగా మీరు ఉండండి చేసుకుంటే యుహలోకంలో మీకు కావలసినవన్నీ లభించేస్తాయి అంతేకాకుండగా ఇదే ఆత్మ గనక ఆత్మని పరిచర్ పుణ్యం వల్ల మీకు పరలోకం కూడా చాలా దివ్యంగా ఉంటుంది అని చెప్పాడు నేను చెప్పిన ఒక పాఠం చేస్తాను బాధ్యత ఏమంతోహో గతయోహో ఇంద్ర విరోచనయోహో రాజోహో భోగాసక్త నేనేదో అంటున్నాను విశేషణాలు నేను వేసిన విశేషణాలు అనుకోతుంది అవన్నీ శంకరులు వేసిన విశేషణాలే అయితే శంకరులు భోగాసక్తయోహన్నారు నేనేమన్నానంటే వీళ్ళు పొద్దున్నేలైతే శవర్లో రెన్నీళ్ళు స్నానం చేసి కన్నీళ్లు వెన్నీళ్లు మిక్స్ చేసుకుని శవర్లో స్నానం చేసి చక్కగా ఇడ్లీలో రెండు శుభ్రంగా తిని అలాగని నేనన్నాను నేను కొంచెం ఆధునిక కాలపు దృష్ణాంతాలు ఇచ్చాను శంకరులు నేనన్నదే ఆయన అన్నారు అది సరే నేను కొత్తగా చెప్పింది ఏం లేదు కాబట్టి ఈ విధంగా వీళ్ళిద్దరూ గత వ్యోహం వెళ్లారు ఇంద్రుడు విరేచనుడు వీళ్ళు రాజులు రాజ్యోహం అంటే ఆ రాజత్వ అహంకారం ఉంటుంది మేము రాజులము మేము వెళ్ళిపోవాలి ఇప్పుడు పైగా ఇప్పుడు వేదాంతులం కూడా సో ఆ భోగాసక్త వ్యూహం మాకు వాళ్ళకి ఆసక్తి అది పోలేను ఎందుకంటే దేహాభిమానం ఉంటే భోగాసక్తి ఎలా పోతుంది భోగం లేదు ఆసక్తి వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు విస్మరణం నిత్యక్షం నిక్షవచన చిత్తదుఃఖం పరిజిహీర్షు తౌ దూరం గచ్చంత అన్వీక్ష్య ఆత్మా అపహత పామావనవత్ ఎనయో్రవణగోచర ఏష్యతీ మచ ప్రజాపతి నేను సరిగ్గా చెప్పలేదు అంటే సరిగా చెప్పలేదు అంటే చెప్పాను శంకరులు దాన్ని పెర్ఫెక్ట్ సిచ్యువేషన్ లో పెడుతున్నారు ప్రజాపతి గారు తనలో అనుకున్నారు అన్నాను నేను తనలో అనుకోలేదు ఆయన పైకే అన్నారు ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఆయన పైకే అనేసారు అయితే చూడండి యథోక్త విస్మరణం సార్ వీళ్ళు భోగములందు ఆసక్తి కలిగిన వాళ్ళు వెనక్కి రాజ్యాధికారాన్ని కూడా చేతికి తీసేసుకుంటే నేను చెప్పినటువంటి పాఠం ఆత్మ అపహత పాత్మ ఇత్యాది వీళ్ళు మరిచిపోతారు అది వీళ్ళ బుద్ధించి అవతలికి పోతుంది అని ఆయన అనుకున్నాడు ఇత్యా సంఖ్య పోనీ వాళ్ళ ముఖం మీద చెప్పచ్చు కదా ముఖం మీకు తెలియలేదురా అని చెప్పొచ్చు కదా అలా ప్రత్యక్షంగా వాళ్ళ ముఖం ప్రత్యక్షవచనైనా వాళ్ళు వినపడేట్లా వాళ్ళకి వినపడేట్లాగా మాటతోటి మీకేమీ తెలియలేదు అని చెప్పేస్తే వాళ్ళ చిత్తానికి దుఃఖం కలుగుతుంది అంచేత చిత్త దుఃఖం పరిధిహీర్షుహ్ వాళ్ళ మనస్సుకి దుఃఖాన్ని కలిగించటం ఆయనకిష్టం లేదు అది కూడా మనం అనేసుకున్నాము పరిభిహీర్షుహు అంచేత ఏం చేశాడంటే ఆయన ఇటు కాకుండా అటూ ఓ మధ్య మార్గాన్ని అవలంబించారు ఆయన ఏం చేశారంటే తౌ దూరం తౌ అపోతున్నారు పెట్టే బేడా కొత్తగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు చూశాడు చూసి చుట్టూ ఇంకా వాళ్ళ విద్యార్థులు వాళ్ళు ఉన్నారు ఇంత మరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా తాతా చెప్పేసి వెళ్ళిపోతున్నారు కదా ఆ విద్యార్థులు వాళ్ళు ఉంటూ ఉంటే అందరికీ వినపడేట్లాగా ఆ థింకింగ్ అంటారు చూడండి పైకి మనస్సులో ఉన్నది పైకి అనేటం పైకనేసిస్తే అందరికీ వినపడుతుంది అక్కడ ఉంది వాళ్ళకి వాళ్ళిద్దరికీ మినహాయించి ఆయన పైకి అనేసుకున్నాడు సో ఏమని అంటున్నాడు ఇంతకు ముందు వాళ్ళు ఆయన పైకి అండాలెందుకు అంటే ఇంతకు ముందు వాళ్ళు అసలు ఒరిజినల్ గా మిగిలిన ఎందుకు వచ్చారు చెప్పను ఈ ఆత్మ అపహత పామాన పైకన్న మాట కర్ణాకర్నిగా మీదొచ్చారు కదా అలాగే ఇప్పుడు అది ఇది కూడా మళ్ళీ ఈ మిగిలిన శిష్యుని కదా వేరే వీళ్ళు వెళ్ళిపోయారు అని అనుకున్న మాట వాళ్ళు వింటారు మీ ఏదో కర్ణాకర్నిగా వాళ్ళ చెరుల్లో వారేస్తారు వేరే అలా అనుకున్నారు రా ప్రజాపతి గారు మీకేమీ ఆయన అనుకున్నారు రామని మరి మీరేమో తెలుస్తుందని అనుకుంటున్నమాట వాస్తవమే కానీ ఆయన మాత్రం అలా అనుకున్నారు నేను విన్నానో అని ఎవడో ఆయన వాళ్ళ జీవితం వారిస్తారు వారు ఇస్తే పాపం ఎప్పటికైనా నేలుకుంటారేమో అనే ఒక ఆశతో ఆయన పైస్ అంటున్నారు సో యా ఆత్మ అపహత పాపేత్యాది వచనవట యా ఆత్మ అపహత పాత్మ అని చెప్పిన పడిందో ఏ ఇప్పుడు నేను చెప్పబోయే మాట కూడా అనయోహ శ్రవణ గోచరత్వం ఎప్పటికోప్పటికి ఎవరో ఒకరు చెప్తాడు పదిహేను రోజుల తర్వాత నెల రోజుల తర్వాత ఎవరో వీళ్ళ వీళ్ళు ఇక్కడ ఈ శిష్యులు ఎవరో కలుస్తున్నాడు వాళ్ళని లేకపోతే నార మనసు చెప్తాడు పోనీ ఎవరో చెప్తాడు కలిసినప్పుడు ఏమన్నా మేము వచ్చేసాం కదా గురుకులోనే బాగా నడుస్తుందా గురువుగారు ఉన్నారా గురువుగారు మా గురించి ఏమైనా అన్నారంటే అన్నారు మీరు సరిగ్గా తెలుసుకోలేదని అన్నట్టు గురుకు అని చెప్తే ఆ శంక వాళ్ళ మనస్సులో పడుతుంది పడితే వాళ్ళకి ఏదైనా ప్రారంభం బాగుంటే మళ్లీ వస్తారు అందుకోసం జస్ట్ టు లీవ్ ది రెవెన్యూ ఔపర్ అందుకోసం పైకి అంటున్నారు ఆయన మత్వాచ ప్రజాపతి ప్రజాపతి గారు ఏమంటున్నారు చూడండి అనుపలభ్యోక్త లక్షణమాత్మానం అనను విద్య స్వాత్మ ప్రత్యక్ష అకృత్వా ఇది మనం ఈ అధ్యాయంలో తొలగించి చెప్పుకుంటూ వస్తున్నాము ప్రత్యక్ష జ్ఞానము పరోక్ష జ్ఞానం ముందు ప్రత్యక్ష జ్ఞానం తర్వాత అంటే ముందు ఇండైరెక్ట్ నాలెడ్జ్ తర్వాత డైరెక్ట్ నాలెడ్జ్ ముందు విషయం స్పష్టంగా తెలుసు ఇప్పుడు గేపు ఉందనుకోండి శ్లోకం చక్కగా చదవటం ఆ చదివిన సంస్కృతం వచ్చి ఉండాలి సంస్కృతం శ్లోకాన్ని ఖచ్చితంగా చదవటం దాని ప్రతిపదార్థ బాగా తెలుసు ఇది ఫస్ట్ స్టెప్ ప్రకృతీయమానాన్ని పునైష్కర్మాని సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే శ్రీకృష్ణ అన్నాడు ప్రకృతి యొక్క గుణముల చేతనే క్రియలన్నీ చేయబడుతూ ఉంటే ఇది అహంకారము చేత వ్యామోహములు పొంది ఉన్న బుద్ధి గలవాడై నేనే కర్తను భ్రమపడుతున్నాడు అనే వాక్యానికి అర్థం కాబట్టి ఆ స్పష్టంగా తెలిసి ఉండటం దాన్ని చదవటం ఆ సంస్కృతం వచ్చి ఉండటం దాని అర్థం తెలియటం ఇది ఫస్ట్ సో ఆత్మానం అనుపద్య ఆ ఫస్ట్ స్టేజ్ లో యథోక్త లక్షణం ఆత్మానం అనుపలబ్ధ్య ఆత్మ యొక్క స్వరూపం ఇప్పుడు ఇట్టిది అని తెలుసుకోవచ్చు ఉపలబ్ధ్య అంటే సెకండ్ స్టేజ్ ఏంటి స్వాత్మ ప్రత్యక్షం ఆ తెలుసు అనను విద్య సెకండ్ స్టేజ్ తాను తెలుసుకున్న సత్యాన్ని తన అనుభవానికి తెచ్చుకో ఆత్మ ప్రత్యక్షం చేసుకోవాలి బుద్ధి ప్రత్యక్షం కావాలి బుద్ధికి తెలిసిందే పాండిత్యం వచ్చేసింది కానీ తన అనుభవంలో జీవితానికి సంబంధించిన సత్యం అనాత్మ విద్య అయితే ఇంకా వేరే ఏమి ఉండదు మ్యాథమెటిక్స్ ఉందనుకోండి ఈ క్వశ్చన్ తెలిసిపోతే తెలిసిపోయింది మళ్ళీ ఇంకా దాన్ని ఆత్మ ప్రత్యక్షం చేసుకోవడం అనేది ఏం లేదు తెలిసిపోతే తెలిసిపోయిందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ ప్లస్ బి స్కేర్ ప్లస్ బీఏ బీ అయిపోయింది తెలిసిపోయిందంటే ఇంకా దాంట్లో ఇంకా స్టేజెస్ ఏం లేవు ఓ రకంగా అలాగే ఇక్కడ కూడా కానీ ఆత్మస్వరూపం విషయంలో కాదు చాలా తెలుసుకున్న ఆత్మ అకర్త ఓకే మీ ఎందుకు కర్తృత్వ భావం ఉందా లేదా ఉందండి అది తప్పు అది అది పోగొట్టుకునే ప్రయత్నం చేయి పోయిందండి ఆ ఇప్పుడు స్వాత్మ ప్రత్యక్షం అయింది కాబట్టి వీళ్ళు ఫస్ట్ స్టేజీ చేయలేదు సెకండ్ స్టేజీ చేయలేదు వీళ్ళకి ఇండైరెక్ట్ నాలెడ్జి తప్పు డైరెక్ట్ నాలెడ్జి తప్పు అలాగే ఉన్నారు వీళ్ళు అంటే మనలో ఉండే దోషాలను మనకు అర్థంలో చూపించినట్టుగా ఉంటుంది గ్రంథం అలా విస్తారంగా చూసుకుంటూ ఉంటే మనకి ఎక్కడ తప్పు చేసే అవకాశం ఉందో మనకి తెలుసుకుంది దాని నుంచి క్రమంగా బయటపడతాం సో అందు గురించి విపరీత నిశ్చయ భూత్వా ఇంద్ర విరోచనౌత్రజతాతా గక్షేయాతాం అంటే గక్షేత విధిలింగ ఆత్మనేపతి అలా వస్తుంది మంచి మంచి చూసే శంకరులు మా నాయనగారు అంటూ ఉండేవాళ్ళు ఆయన గర్భులన్నీ తీసుకుంటారా లోపచంద్రు బుట్టి తీసుకుంటే మీకు లేకపోతే అది అనుభవించాల కఠినమైన అంటే చాలా అందమైన గర్భులు కఠినం అంటే రానివాడికి కఠినం రానివాడికి అన్నీ కఠినమే ఇంకా అందమైన గర్భులు ఉంటాయి గచ్చేయాతాన్ ఎంత మంచి గర్భం చూడండి సో వీళ్ళు అయ్యో ఇంద్ర విరోధనులు విపరీత నిష్కే సభుత్వ అతను తెలియకపోవడం అలాంటి పెట్టి విపరీత జ్ఞానం కూడా పైగా పొరుతా జ్ఞానం విపరీత అంటే విరుద్ధ తల్లకిందులు జ్ఞానం ఏంటి దేహము ఆత్మ కాదు అని సత్యం అది అదే ఆత్మజ్ఞా ఆత్మ జ్ఞానం వీడు దేహమే ఆత్మ అబ్బా ఎంత విరుద్ధమైన జ్ఞానం అండి సో అలా తెలుసుకుని వెళ్ళిపోతున్నారు అయ్యో అని పాప ఆయన అనుకున్నాడు అనుకునే పైకి అంటున్నాడు కనీసం ఎవరో అడుగు వాళ్ళకి మోస్తాడు అతనేస్తున్నాడు ఈ మాట వీళ్ళు తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు అని ఎతరే దేవా అసురావాతై నైతదుపనిషదహరిశేషితేనా ఏ తదుపనిషద ఆభ్యాం గృహీత ఆత్మవిద్యాయముపనిషద్నా అసురాణం వా స ఏతదుపనిషదవిజ్ఞానాయా భవిష్యంతి కదే విృ పైకంకడే వీళ్ళిద్దరూ ఏమీ తెలుసుకోకుండా ఇంటి దారి పట్టేదే అయ్యో ఇంక ఇప్పుడు ఇతరే దేవాహవా అసురాహవా రెండు గ్రూపులు ఉన్నాయి ఇతర తరప్రత్యం వచ్చిందంటే రెండు తమా వస్తే మూడు కానీ ఎక్కువ కాని ఇప్పుడు వీళ్ళిద్దరూ వెనక్కి వెళ్తారు వెళ్తే వీళ్ళ దగ్గర చదువుకుంటారు ఎవరు చదువుకుంటారు దేవతలు కానీ అసురులు కానీ ఎవరైనా ఒకటే సింగ్ విశేషితైనా అంటే ఎవడే ఆత్మజ్ఞానం దేవతలకు ఉండాలి కరెక్ట్గా అసురులకి పోయి ఎలా పోయినా పర్వాలేదు అని అనకూడదు నిజంగా నేను చూశాను అంటే ఇప్పుడు చూడండి అసురులు దేవతలు రెండు సెపరేట్ గ్రూప్స్ వీళ్ళు పర్మనెంట్లీ ఆమె గుడ్ పీపుల్ వీళ్ళు పర్మనెంట్లీ బ్యాడ్ పీపుల్ అన్నట్టుగా మీకు గాథల్లో ఒక రకమైన ఆ ఒక వాతావరణం కల్పించబడుతుంది తర్వాత మీకు కర్మకాండలు చూసినట్లయితే కర్మ చేసుకునేవాళ్లు దేవతల వర్గం వాళ్ళు కర్మని విరోప కర్మగా అడ్డుపడేవాళ్లు కర్మని పరిహీ దూరంగా పెట్టేవాళ్లు కర్మని కురి కర్మని కాదనేటువంటి వాళ్ళు అసూరులు ఈ అసురులు అసూరులే దేవతలు దేవతలే ఇప్పుడేనా పొరపాటున అసురుల్లో ప్రహ్లాదులు లాంటి వాడు దారిద్ర్యులు కుడితే పుపత్ గాక కానీ అసూరుల అసురులే దేవతలు దేవతలే ఈ అసూరుల నుంచి దేవతలు కాపాడుకుంటూ ఉండాలి టూ ప్యారలల్ రియాలిటీస్ గుడ్ అండ్ దే ఆర్ పర్మనెంట్ అండ్ దే ఆర్ రియల్ అని ఈ విధంగా మాట్లాడతారు ఈ విధంగా ఎవరు మాట్లాడతారో తెలుసిన పెద్ద మహాత్ములు పీఠాధిపతులు వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు ఈ లెవెల్లో మాట్లాడేస్తూ ఉంటారు పెర్మనెంట్ గా బ్యాడ్ అండ్ గుడ్ గుడ్ అండ్ ఈవిల్ అన్నది పెర్మనెంట్గా మత మార్గులు అలాగే మాట్లాడతారు అది వేదాంతంలో అంగీకారం కాదండి ఎప్పుడు కూడా క్రియేషన్ గుడ్ అండ్ ఈవిల్ గా డివైడ్ చేయటం అది వేదాంతంలో ఎన్నడూ అంగీకారం కాదు రెండు లెవెల్స్ ని రికగ్నైజ్ చేశారు విద్వాంసులు మంచి మంచి ఫిలాసఫర్స్ రెండు లెవెల్స్ చేశారు సెకండ్ ఈజ్ ఆఫ్ కాంటేషన్ ప్రతి మనిషిలో జీవితంలో రెండు ఉంటాయి కదండి కర్మ ఉంటుంది జ్ఞానం ఉంటుంది సో లెవెల్ ఆఫ్ యాక్షన్ లో గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఉంటుంది మీరు పని చేయబోతున్నారండి చేతులు కాళ్ళు ఉపయోగించి పని చేయబోతున్నారు అయితే మాట్లాడబోతున్నారు ఎదురు ఏదో చెప్పబోతున్నారు అటువంటి సందర్భంలో గుడ్ అండ్ బ్యాడ్ యొక్క రికగ్నేషన్ ఉండి బ్యాడ్ ని దూరంగా పెట్టి గుడ్ యాక్షన్ లో చూపించటం అన్నది ఇట్ ఈస్ బ్యాడ్ ఈ పార్ట్ ఆఫ్ ది గేమ్ అలా ఉండాలి కాబట్టి లెవెల్ ఆఫ్ యాక్షన్ దగ్గర గుడ్ అండ్ బ్యాడ్ అని రికగ్నైజ్ చేయటం గుడ్ ని పట్టుకుని బ్యాడ్ ని దూరంగా పెట్టడం ప్రతి వాళ్ళు చేయదగతారు కానీ లెవెల్ ఆఫ్ కాంటెంపులేషన్ లో మటుకు అలా డివైడ్ చేయకూడదు లెవెల్ ఆఫ్ కాంటెంపులేషన్ లో గుడ్ అండ్ ఈవెల్ అనేది ఏమీ లేదు అందరూ మనవాళ్ళే అందరూ అన్ని ప్రాణులు కూడా బ్రహ్మయ్య సర్వం కలి బ్రహ్మ ఆ సర్వంలో గుడ్ అండ్ బ్యాడ్ అని మనం డివైడ్ చేసినవన్నీ ఉంటాయి తర్వాత ఇంకోటి సపోజ్ ఓ మనిషి ఉంటాడు వాళ్ళని ఎలా మంచిది చదువుది అని అడిగారు అనుకోండి వాడు చేసే డివిషన్ కి మూలం ఏదైతే ఏది వారి యొక్క సంస్కారాలకి వాసనలకి తగ్గట్టుగా మంచి చదువు డివైడ్ చేసి పెడతాడు అంతే కదా మీరు పేకాతో ఆడుకునే వాడిని మంచివాడు ఎవరైనా అడుగుతామని చెప్తాడు వాడు పేకాతో ఆడాలనుకున్న వెంటనే తక్కువ సిద్ధమైపోయి పనిచేసిన వాడు మంచివాడు అని చెప్తాడు ఏ పేకాట వాళ్ళు ఎవరైనా కనపడ్డాడంటే అసలు ఇక్కడ ఎవరు దర్యాప్తు రావద్దు పేకాడే పేక పట్టుకున్నాయి అని ఒక ఒక ఆయన కర్ర పట్టుకుని అక్కడ నిలబడ్డాడు వాడు పరమ దుస్తుడుగా కనపడతాడు కాబట్టి నేను ఉంటే నెగిటివ్ ఎగ్జాంపుల్ కొంచెం స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి ప్రతివారు కూడా కర్మకాండ వాళ్ళని అడిగితే ఏమని చెప్తారు కర్మకాండ వాళ్ళు ఏమని చెప్తారో తెలుసుకోండి వేదాంతి అంటే వేదాన్ అంతయతి నాశయతి ఇది వేదాంతి అని చెప్పారు అలా ఒక ఆయన చెప్పారు ఆయన చెప్పాడు అలా ఎంత అంతయతి నాశయతి ఇది వేదాంతి అంటే నేనున్నాను అలా అనుకున్నారు మీరు వేదాన్ని అంటే అర్థం ఏంటండి అంటే వేదాల్లో కర్మ చెప్పారు కదండి వీడు ఆ కర్మ చేయడం మానేసి వేదాంతం అంతా ఉంటాడు అంచేత వీడు ఆ సన్యాసి ప్రతి సౌడ్ ఎలుక్క ఎంత తప్పు సో తర్వాత మహాత్ ఒక సన్యాసి ఏం చేస్తున్నారని అంటే వేదాంతం వేదాంతం చదువుతున్నారా ఎందుకంటే వేదాంతం ఆయన పని పథాలు మీరు బుద్ధిమంతులు ఏంటి వేదాంతం ఏమిటి ఎంత తప్పదు అంటే ఆయన అభిప్రాయం ఏమిటంటే వేదాంతం ఎందుకు ఆయనకు పోయి కర్మ చేసుకోవచ్చు కదా అని ఆయన అభిప్రాయం ఏట్లయితే వాళ్ళు వేదాంతాన్ని ఎంత ప్రమోట్ చేస్తారండి ఎందుకంటే వాళ్ళ వర్క్ అయినా ప్రమోషన్ లేదు వేదాంతానికి రామ రామ ఎనీవే కాబట్టి త్రీ విశేషత అయినా చంద్రన్లు విశేషం విశేషతైన అంటే అసురులకి తప్పు జ్ఞానం వచ్చినా పర్వాలేదు దేవతలకి మాత్రం మంచి జ్ఞానం రావాలి అనేమి లేదు దేవతలు కానీ అసులు కాని తేడా ఏమి లేదు విశేష విశేషం అంటే తేడా తెరా అని చూపించట్లేదు ఆయన ప్రజాపతి అందరూ సమానమైన కాబట్టి పాపం వీళ్ళు వీళ్ళ దగ్గర పాఠం చదువుతారు వాళ్ళు దేవతలు కాని అసురులు కానీ ఎవరైనా ఒకటే వీళ్ళ వాళ్ళు ఉపనిషత్తు లభిస్తుంది వాళ్ళకి ఏ ఉపనిషత్తు లభిస్తుంది ఏ ఉపనిషత్తు చే వీళ్ళు ఉపనిషత్తు కలవాళ్ళయ్యలో అదే ఉపనిషత్తు వాళ్ళకి దొరుకుతుంది ఉపనిషత్తు అంటే ఆత్మజ్ఞానం కాబట్టి ఏ రకమైన ఆత్మజ్ఞానాన్ని వీళ్లు కలిగి ఉన్నారో అదే రకమైన ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు తీసుకుంటారు రామ రామ వీళ్ళకి ఏ నిశ్చయం ఉందో ఏ విజ్ఞానం ఉందో ఏ నిశ్చయం ఉందో అదే విజ్ఞానం వాళ్ళకి కలుగుతుంది అదే నిశ్చయంలో కూడా వాళ్ళు ఉంటారు ఓకే పోనీ మనం ఉంటే ఏమవుతుంది తే కిం పరాభవిష్యంతి శ్రేయో మార్గా పరాభూతా బహిర్భూతా వినష్టా భవిష్యంతిర్థ అదండి అది జరుగుతుంది వాళ్ళు ఏమవుతారేంటి పరాభవాన్ని పొందుతారు పరాభవాన్ని పొందుతా అంటే శ్రేయస్సు అంటే మోక్షం మోక్ష మార్గం జారిపోతారు ఆ విధంగా సంసారంలో పరిభ్రమిస్తూ సంసారంలో తిరుగాతో ఉండిపోతారు సంసారం నుంచి బయటపడేటువంటి అథ్యాన్స్ లేకుండా అయిపోతుంది ఎందుకంటే ముందసలు మీరు దేహాభిమానము అనే ఎక్స్కూని సెటిల్ చేయకుండగా మీరు అసలు వేదాంతంలో ముందుకు ప్రోగ్రెస్ అయ్యి అంటే మీరు వేదాంతం ఏదో ఒక చదివారు అనుకోండి చదివితే కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇప్పుడు రోడ్డు మీద ఏ చదువు లేకుండా మార్కెట్లో తప్పు మాటలు మాట్లాడుతూ తప్పులు ఫోర్లేటం వాళ్ళు తిట్టుకుంటూ ఉంది వాడికేనో వాడే తీసుకొచ్చి బిఏ పాలిటిక్స్లో ఏదో ఆర్ట్స్ కాలేజీలో రెండు ఏళ్ళు మూడేళ్ళు వేళొచ్చి ఏదో పరీక్షలు రాసే వాడికి ఏదో గొప్పత ఎలా ఉంటుంది కొంచెం రిఫైన్డ్ లాంగ్వేజ్ మాట్లాడతాడు కొంచెం రిఫైండ్ థింకింగ్ వస్తుంది అదేవిధంగా వీళ్ళు సంసారంలో ఉన్న వాడిని తీసుకెళ్ళి వేదాంతం అని చెప్పేసి రెండు నెలలో మూడు నెలలో వాడిని రుద్దేరనుకోండి వరేదో ఆత్మ బ్రహ్మ ఎగో తర్వాత వాల్యూస్ కొన్ని వస్తాయి కొన్ని వాల్యూస్ ఉంటాయి కదండి వాల్యూస్ ఉంటే మర్యాదగా మాట్లాడదాం ప్రేమగా మాట్లాడదాం ఇలాంటి కొన్ని వాల్యూస్ అవి ఎప్పుడు వాల్యూబుల్ ఉపయోగకరమైనవి తర్వాత ఏవో కొన్ని సిస్టమ్స్ వేదాంత పేరుతో కొన్ని సిస్టమ్స్ ముందుకు ఆ సిస్టమ్స్ అలవాటు పడ్డాయి వాడు బెనిఫిట్ పొందుతారు అసలే బెనిఫిట్ పొందడం నా అభిప్రాయం కాదు కానీ కానీ ఆత్మ జ్ఞానం విషయంలో వీళ్ళు చాలా రాంగ్ డైరెక్షన్ లో పోతూ ఉంటారు సో అలా అయిపోతారు వీళ్ళు దానివల్ల పరాభవాన్ని పొంది జీవితంలో నేను వినాశాన్ని పొంది వినాశం అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా దేహకార్యం చేయటమే వినాశం ఇంకా అంత గంటలు వేరే వినాశమే ఉంటుంది అలా जयो यज शांत हृदय विरोचना जगामा मैं प्रजापति गई आय अभिप्रय रिकार अगता शिष्य हृदया रिकारडे अभी एपड़ना अवकाश होते पड़ रहा है పాప ఆయన చేయడం లేదో ఆయన చేశారు ఐట్లయి మంచిది వీళ్ళిద్దరు బయలుదేరారు వాళ్ళ గృహానికి ఇంద్రుడు అసలు విరోచనుడు ఒకడేమో సురరాజు దేవతలకి రాజు ఇంకొకడు అసూరరాజు ముందు వరుసలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పారు కదా ముందు నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ చెప్తారు నెగిటివ్ ఏంటి అసూరరాజు వీడి వీడి సమాచారం చెప్పేసి క్లోజ్ చేసి కథ అప్పుడు మళ్ళీ ఇంద్రుడి దగ్గరకు వస్తాం అప్పుడు అల్టిమేట్ గా సంవాదం అక్కడ బిగిన్ అవుతుంది ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు కానీ ఇంద్రుడితో పాటు విరోచనుడు ఉన్నాడు విరోచనుడు డ్రాప్ అయిపోతాడు ఇంక ఇంద్రుడు కంటిన్యూ అవుతాయి సో వీళ్ళు వెళ్తూ ఉంటే ఆ విరోచనుడు ఉన్నాడు వీడు అసురరాజు అసురులకి రాదు అంటే భోగప్రధానులు అని అంటాయి పదాడు భోగం ముఖ్యం సో అతను వెళ్ళిపోతున్నాడు అసురాం జరామా శాంత హృదయ ఆయనకి ఎప్పుడు డౌట్ కూడా రాలేదు పర్ఫెక్ట్ అతని ఉపనిషత్ తనకి ఫిక్స్ అయిపోయింది దేహమే ఆత్మ ఆనందంగా వెళ్ళిపోతున్నాడు సో అసుస్సు అసురులు అంటే భోగపరాయలలో అర్థం అసుస్సురమంటే అసురా ఆ భోగాలు ఎందుకు రమిస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయారు అసురుల దగ్గరికి వెళ్ళిపోయారు గత్వాచేసు శరీరాత్మ బుద్ధి యా ఉపనిషత్ ఉపనిషదం ప్రోవాచారు సరే అక్షరులందరూ శరీర అంటే వెళ్ళిన రోజునే కాదు మొత్తానికి కొంత రెస్ట్ వదిలి తీసుకున్న తర్వాత అక్షరులందరూ సమావేశం అయ్యారు నేను పాదాలను పట్టుకున్నారు పట్టుకుని మాకు జ్ఞానాన్ని బోధించండి మీరు ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళొచ్చారు కదా అంటే ఆయన ఉపనిషత్తుని బోధించేశారు ఏమిటి ఉపనిషత్తు శరీరమే ఆత్మ శరీరాత్మ బుద్ధిది యా ఉపనిషత్ తాం ఏదాం ఉపనిషదం ప్రోవాచ ఉరీరమే ఆత్మ అనే ఉపనిషత్తుని బోధించింది అయితే నిజానికి చూడండి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ అన్నది చిన్నపిల్లలకి ఉండటం సహజం చిన్నపిల్లలో ఉంటుంది కానీ మనం అధ్యాత్మ విద్య సందర్భంలో మాట్లాడాలి అంటే యథార్థమైన వికాసము వీడు అధ్యాత్మ విద్య దారిలో వికాసం ఆ దారిలో వీడు ప్రోగ్రెస్ చేయాలి అంతేగాని మిగతా సంసారంలో ప్రోగ్రెస్ గురించి నేను మాట్లాడతా హైదరాబాద్ లో ఉద్యోగం హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు అంటే సరైతే ఒక యజమానులు వెళ్ళాడు పిల్లనిద్దామని వెళ్ళాడు ఏమన్నా మీ అబ్బాయి హైదరాబాద్ లో ఉద్యోగం కదా పిల్లని ఇవ్వాలని వచ్చాయని అన్నాడు అంటే ఆయన అన్నాడు మీ పిల్ల చదువుకునే ఉద్యోగం చేస్తుందా అని అడిగారు లేదండి మా పిల్ల అంత చదువుకోలేదు ఉద్యోగం చేసేంత చదువు కాదు గృహిణిగా ఉంటుంది మీ అబ్బాయికి గృహిణిగా ఉంటుంది ఒక్కొక్కరగ ఎందుకని అంటే వీడు వీడు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు కానీ వీడి గీతం ఇంటింటికి సరిపడుతుంది కాబట్టి మీ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి రెండు జీతాలు కలిపితేనే ఆ కాపురం నడుస్తుంది కాబట్టి అలాగంటే అమ్మాయినే వివాహం అలాగే అండి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారని ఎవరిలో చెప్పారండి ఏమి అంటాడు ఏం చేస్తాం నిజంగా హైదరాబాద్ లోనే ఉద్యోగం కానీ చాలద ఇద్దరికి అది మేము హైదరాబాద్ లో ఉద్యోగం అంటే ఇంత మూట వస్తుందని ఏం లేదు ప్రసరంతు ఉద్యోగం కూడా ఉండొచ్చు హైదరాబాద్ లో ఉద్యోగం అప్పుడు ఆయన పాపం నిరుత్సాహపడి నడిస్తారు దానికి అలాగా సో వీడు అధ్యాత్మ విద్యలో ఉన్నాడు సరే అధ్యాత్మ విద్యలో ఉన్నాడు సరేనండి ఈ ఈ అంశంలో వీడి గ్రోత్ ఎలా ఉంది దేహాత్మ భావము అనే అంశంలో దాని గురించి కంగారు పడకండి అది తర్వాత చూద్దాం వీడు మొత్తానికి అధ్యాత్మ విద్యలోనే ఉన్నాడు అది అది లాభం అనవసరం అనవసరం అంటే దాని మీద ఆ ఎన్సెస్ లేకపోతే వీడిలాగే ఉంటాడంటే వీడి మేమ్సే బండిల స్పోన్స్ అండ్ అండ్ ఎందుకంటే వేదాంతము ఈ విశ్వాసాలను అది సపోర్ట్ చేసి మీకు నేను వేదాంత విశ్వాసాలను సపోర్తి చేయాలి నేను ఆ పుస్తకం చూశాను మీరు ఏమో ఒక్కోనంటే ఒక దృష్టాంతం చెప్తున్నాను చూసి నేను ఆశ్చర్యపోయాను ఆ పుస్తకం రాసింది ఒక స్వామి తీర్థాధిపతి రాశాడు ఆ పుస్తకంలో ఆయన ఒక వ్రతాన్ని రాశాడు ఆ వ్రత నాగ వ్రతం ఆ వ్రతం ఏంటంటే ఒక పాము వెండి బొమ్మ మీరు చేయించాలి దాంట్లో ఆయన ఎవరందంగా వెండి బొమ్మ చేయించాలి పాము బొమ్మ దాన్ని ఒక పాత్రలో నూనె పోసి నూనెలో పాత్రలో పోసి అక్కడ ప్రాణ ప్రతిష్టాపన మంత్రం ఉంది ఆ మంత్రంతో దానికి ప్రాణ ప్రతిష్టాపన చేసి దాన్ని పూజ చేయాలి పూజ చేసి రాత్రిపూట వెన్నెలలో పూజ చేయాలి పూజ చేసిన తర్వాత ఆఖరికి దానికి శత్రు వినాశన మంత్రం ఒకటం అవుతుంది ఇచ్చాడు అక్కడ హే సర్ప శత్రు ముఖ్యాత ఏ స్వాహ అంటో ఉంది అంటే ఓ సర్పమా వెండిపో ఓ సర్పమా శత్రువు సింపజేయము అంటూ అని ఆ మంత్రానికి అర్థం ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి జపం చేసి ఆయన ఇలా రాస్తుందండి ఒక కాగితం శత్రు పేరుని రాయాలి రాసి ఆ తాడు ఒక దారం కట్టి ఆ వెండిపాముకి దాన్ని అది కట్టేయాలి కట్టేసి ఈ అవతల బారప ఇప్పుడు ఈ వెండిపావుని తీసుకెళ్లి శత్రువు యొక్క ఇంటికి దగ్గరలో వీలు పడితే వాడి కాంపౌండ్ వాళ్ళు లోపల ఎంత దగ్గరలో వీలు పడితే అంత దగ్గరలో ఈ వెండి పామును పారేయాలి పారేస్తే మీరు మీ పూజ అయిపోయింది వాడు ఆ పాము ఆ పాము వెండి పాము ఏం వాడు పాము కాటుకు ఇది వ్రతం ఇది పుస్తకంలో ఉంది మీరు మీకు నేను అడ్రస్ లోకి ఇస్తే బాగుంటుందని నేను కొంచెం చేస్తున్నాను ఇది పుస్తకంలో ఉంది ఆ పుస్తకం రాసిన పీఠాధిపతి ఎందుకండి పిఠాటి పిత్ర ఇలాంటి విషయాలు ఎందుకండి అంటే అది ఆయన టెక్నికల్ ఆయన తప్ప కాదు ఇదనా ఫైన్ ఫాల్ట్ విషయం మన టెక్నికల్ రావడం బికాస్ ఆ తంత్రాల లిటరేచర్ లో ఉంది ఆయన ఎదురుకు వెళ్ళి మీరు అడిగారు అనుకోండి ఉన్నది చెప్పారు అని ఆయన ఏ పుస్తకంలో తీసుకున్నారో ఆ పుస్తకం పుట్ట పుస్తకాల లోపల నుంచి ఏదో పాత పుస్తకం అయితే టాటా పుస్తకం పుట్టుకు వచ్చినా మీరు ఆశ్చర్యపడలేదు టెక్నికల్లీ రైట్ ట్ ఆయన ఒక గ్రంథాన్ని రాసి లోకాన్ని దగ్గర చేసేప్పుడు ఇటువంటి విషయాలను దాంట్లో ప్రవేశపెట్టి ఆ గ్రంథాన్ని ఆయన ప్రమోట్ చేస్తూ ఉంటే ఇప్పుడు మనం ఒక గ్రంథాన్ని ప్రమోట్ చేసేప్పుడు ఒళ్ళు దగ్గర ప్రమోట్ చేయాలి నేను పెడితే ప్రమోట్ చేయకూడదు లాభం వస్తుందో ప్రమోట్ చేస్తున్నామో అంటే హృదయంతో ప్రమోట్ చేయాలి ఎస్ ఐఎం ప్రమోటింగ్ దిట్ నో దట్ బుక్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ అని అనే ఆ రిఫరెన్స్ గుర్తించొద్దు ఆయన ఆ పుస్తకాన్ని ప్రమోట్ చేస్తూ దాన్ని ముద్రేస్తున్న దాని వెనకాలేమో ఆయన ఫోటో ముందు ఆయన ఫోటో ఇది అది అడ్రస్ ఆ పుస్తకం ప్రమోషన్ దాంట్లో మిగతా సమాచారం అంతా కూడా నాగ కథలు అంటే జనమ సప్తహారం చేసేదానికి ఈ కథలన్నీ ఓకే పురాణాల్లో ఉన్నాయి సాంగ్ లకి సంబంధించిన కథలన్నీ దూడ తెచ్చేటోట్స్ ఓకే జాబ్ బట్ ఇది కూడా దాం పెట్టేసి రాయట్ బట్ ఇన్ స్పి స్క్రీమ్ యూజ్ అది హిందూ ధర్మానికి హార్మ్ చేసినట్టు అవుతుంది క్యాన్ గాడ్ దాని సర్క్యులేషన్ తక్కువ ఎవరో చదివే ఆయన శిశువులు ఎవరిలో కొద్దు కొద్దు అవుతారు చదువు ఎవరు పట్టించుకోలేదు హిందూ సమాజంలో పట్టించుకోరటువంటిది అది టీవీ నైన్ వాడి కంట అనుకోండి వాడు కనుక కొంచెం క్రోప్ చేసి దీన్ని భద్రాం చేయాలనుకుంటే దీన్ని తగ్గిస్తే చేయొచ్చు ఈయన కూర్చుని అంత ఉపదేశం చేసిస్తున్నాడు కదా మరి ఆయన నాగదేవత మీద ఇంత పుస్తకం రాసేసి ఆ మంత్రాలన్నీ తనకే వస్తున్నా చెప్పేసి గొప్పగా చెప్పేసి రాసిస్తున్నా ఆయన దారి మీద ఈ ఈ హిజిబుల్ ముజాహిదీన్ లీడర్ ఉన్నాడు పాకిస్తాన్ ఆస్తిపాడి కశ్మీర్ లో ఉన్నాడు వాడి పేరు మీద లేకపోతే దుబాయ్ లో ఉన్నాడు బాంబే బ్లాస్ట్ చేస్తున్నవాడు వాడి పేరు మీద ఏదైనా నాగపూజ ఒకటి చేసి ఏదైనా చేయొచ్చు కదా ఐదు వైదొసిది నాకు చూడాలి ఆ బిల్లు చేస్తే గుట్టు కోటి రూపాయలు ఇస్తాయి కాబట్టి ఈ విధంగా ఇటువంటి వాటిని వేదాంతం ప్రమోట్ చేయదండి వేదాంతం ఇటువంటి విశ్వాసాలని పునాతన రోజుల్లో ఖండిస్తుంది ఇకచ్చి పాఠం సందర్భంలో కొంచెం ముందు కనుక చెప్పాలి కాబట్టి ఏదో మధ్య మార్గంలో పోవడం అలాంటి దొసైల్స్లో అలా చేస్తాడు కొండవాడు కొట్టినట్టు కుముత్తుల విధి పుషముత్తుల వారు ఉన్నారంటే కొండవాళ్ళు కొట్టినట్టు పెట్టండి ఎందుకంటే వేదాంతం ఇలాంటి నాన్ సెన్స్ ప్రమోట్ చేయకూడదు వేదాంతము చాలా ఉన్నత స్థాయిలో నడుస్తూ ఉంటుంది ఇవన్నీ శరీరాత్మ భావం గల వాళ్ళు చేసే పని ఆసు ఉపనిషత్తులు ఇలాగే ఉంటాయి అసురుల ఉపనిషత్తులు అంటే దానికి దృష్టాంతంగా ఏం చెప్తాం సో ఎందుకంటే మీరు భోగ ప్రధానంగా జీవించడం ప్రారంభిస్తే శత్రు మిత్ర భేదం వస్తే వస్తుంది ఆ భేదం వచ్చినప్పుడు శత్రు భేదం దృఢమైపోతే ఇలాంటివన్నీ కూడా చేయాల్సి నాకు పాము కరవకూడదు ఓ పూజ నా శత్రువుకు పాము కరవాలి ఇంకో పూజ ఎవరి వేడితే ఎంత దుర్మార్గం అవుతుండీ ఈ విధంగా ఈ కూడా ఆసు ఉపనిషత్తు శరీరాత్మ బుద్ధి సో అది ఆ ఉపనిషత్తుని వెనక్కి చెప్పేసాడానికి ఈ రాక్షసి అసూరులకి రాక్షసులు కాదు అసూరుడు రాక్షసులు అంటే క్రూర స్వభావములు వాళ్ళు రాక్షసులు అసుథులంటే భోగ ప్రధానులు భోగ పరాయణులు అసుథులు దేహమాత్రమే వా ఆత్మా పిత్ర ఉంది ఆయన చెప్పిన ఉపనిషత్తు యొక్క సారాంశం ఏమిటంటే నాయనలరా పిత్ర పిత్ర అంటే తండ్రి గారైన ప్రజాపతి గారు చెప్పినటువంటి ఉపనిషత్తు మీకు నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి దేహమే ఆత్మీ తస్మాత్ ఆత్మహోపేహ కాబట్టి ఈ లోకంలో మనం బతుకున్నంత కాలం ఏం చేయాలి దేహమును దేహమే ఆత్మ కదా దేహమును చక్కగా మనం పూజ చేస్తూ ఉండాలి దేహాన్ని పూజ చేయడం అంటే ఏంటి పొద్దున్నే చెప్పాను కదా భోజనాలు భక్షణ దేహాన్ని తీర్చి ఆసు ఒకటో చెప్పాడు అక్కడ దేవి దేవి ఇది తంత్రంలో ఇలాంటివి ఉన్నాయి ఇది స్త సంహితలో తంత్రాన్ని తునాతనకు కింద ఖండించారు ఈ తంత్రంలో ఏం చేస్తారంటే దేవి దేవి పూజ చేస్తారు పూజ పేరు దేవి వీళ్ళు విస్క్ నైవేద్యం పెడతారు దీని మోదా విస్క్ ఇంపోర్టెడ్ విస్క్ నైవేద్యం పెడతారు జైపూర్లో ఉంది ఉజ్జన్ లో ఉంది వాడు ఏం చేస్తాడంటే అక్కడ విగ్రహం ఉంటుంది వీడు ఇంపోర్టెడ్ విస్క్ బాటిల్ తీస్తాడు వీడు ఒక పాటికీ బాటిల్స్ తీసుకుంటాడు ఇరవై బాటిల్స్ తన అని ఓ బాటిల్ దేవికి నైవేద్యం పెడతాడు ఒకటి ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి డైలీ నోట్లో ఆ విష్ బాటిల్ పెడతారు దాంతో విస్పీ వస్తుంటే అది రాదు బయటికి లోపలికి వెళ్తూ ఉంటుంది దేవి మహిమ దేవి మహిమ అంటారు విస్కీ వీడు దేవి అని పేరు వీడు విస్పీ ప్రియుడు వీడు స్వయంగా లక్షణానికి మతాన్ని జప ఈ విధంగా ఈ తంత్రం పెరిగిపోయి ఆర్య సమాజ సంస్థాపకులు ఆయన ఈ తంత్రాన్ని ఎంత పరుషమైన పదజాలంతో ఖండించారో చెప్పలేను మీరు సత్యార్థ ప్రకాశ తీసి మీకు అనో ఓపికతే తెలుస్తుంది సత్యార్థ ప్రకాశలో వామాచారము అనే టాపిక్ కింద తెలుస్తుంది సో పరుషమైన పదజాలంతో ఖండించగలగడం ఏ దీనికి ఏమవుతుంది మీకు ఎక్కడో ఎక్కడో ఈ పురాణంలో ఎలా ఉందో ఆ పురాణంలో అలా ఉందని ఎక్కడో కనపడుతుంది దాన్ని ప్రమాణంగా తీసికుంటాం మనం కొంచెం మనం శాస్త్రాన్ని కూడా తీసుకోవాలి కదా కనబడ్డ ప్రతి శ్లోకము ప్రమాణం అంటే మనం హిందూ ధర్మంలో బతకడం కష్టం చాలా కష్టం అలాగే పశుహింస ఎండ్లెస్ ఇదంతా కూడా దేహాత్మ భావన నుంచి వచ్చింది పశు మాంసం ఉన్నందు ప్రీతి మాంసభక్షణం అదొక యభక్షణ ఇది మాంసాన్ని తినాలి అనే ఆ భోగ దృష్టి తాగాలనే భోగ దృష్టి నుండి ఈ అసుర ఉపనిషత్తు అలా ఉంటుంది ఆసు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మీరు ముందు ముందు చూద్దరు కానీ మనం ముందుకు వెళ్ళే తనకు ఉపనిషత్తు అనేది ఎలా తయారవుతుందంటే దేహమే ఆత్మాని మీరు కలగంటే అది అసూరి ఉపనిషత్తు అయిపోతుంది పెట్ట కబడిదారు అన్నట్టుగా ముందు ముందు చూదురు కానీ అసలు దేహమునందు ఆత్మభావం సుపరము ఉండకూడదు తన దేహం మాత్రం తనదేహం ఇతరుల గురించి కాదు ఎవరికి వాడు తన దేహమునందో ఆత్మభావము అయితే దేహాన్ని నెగ్లెక్ట్ చేయాలనే అభిప్రాయం కాదు దేహాన్ని ట్యాంపర్ చేయద్దు టార్చెర్ చేయదు డోంట్ టార్చెక్ ది బాడీ డోంట్ ట్యాంపర్ ది బాడీ కొంతమంది టార్చెట్ చేస్తారు దేహాన్ని తూలాలుచుకుని సూదులు ఉచ్చుకుని దేవుడితో పూజ పేరుతో అలా చేయకూడదు దేహాన్ని టార్చెట్ చేయకూడదు భగవంతుడి చిన్నటువంటి ఒక వరామటి మానవ దేహం దాన్ని చక్కగా మనం మెయింటైన్ చేసుకోవాలి దాన్ని ట్యాంపర్ చేయకూడదు భోగాలతో నేను అనే ఆత్మభావంతో దాన్ని ట్యాంపర్ చేయకూడదు ఈ దేహంలో నిందాభావంతో దాన్ని టార్చర్ చేయకూడదు యూ హు మేనేజ్ ది బాడీ జస్ట్ కీప్ ఇట్ గోయింగ్ జస్ట్ కీప్ ఇట్ గోయింగ్ బట్ యూ రిమైన్ అబౌ ది థ్రెషోల్డ్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ బాడీకి కావాల్సినటువంటి పరిచర్య చేసేయటం దానికి పరిచర్య ఏమవుతుందండి శౌచము ఆహారము మందు ఈ మూడే పరిచర్యటం శౌక్యము అంటే స్నానాధికము ఆహారము మందు ఇవి దీనికోసం వేలాంటి కూడా కానక్కర్లా డాక్టర్ సింపుల్ డాక్టర్కున్న కామన్ సెన్స్ ఉంటే సరిపడుతుంది ఎంబీబీఎస్ కామన్ సెన్స్ సరిపడుతుంది చక్కగా సౌక్యము స్నానం చేయటము దేహాన్ని శుద్ధిగా పెట్టుకోవటము వస్త్రాలు స్వచ్ఛమైనవి ధరించటము శౌక్యము తర్వాత ఆహారము యోగ్యమైన ఆహారం పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి భోగం కింద మార్చకూడదు తర్వాత మూడవది మందు దానికి ఏదైనా రోగం ఉంటున్నప్పుడు మందు అంటే అంతకు మించి దేహమునందు ఎప్పి అభిమానాన్ని కలిగి ఉంటే నేను నయా రూపాయలు నయా అభిమానం కనుక దేహమునందు ఉంటే అది ఆసురూపనిషక్తం అంత ప్రమాదం ఉంది దాంట్లో సరే అలాగే చెప్పాడు దేహాన్నే పూజించుకోమని చెప్పాడు తథా పరిచర్య పరిచరణీయ పరిచర్య అనేది వైదిక ప్రయోగం లౌకిక సంస్కృత పాణి దారి ప్రకారం ప్రయోగించాలంటే పరిచరణీయ హాని ప్రయోగించాలి ఆ అని ప్రత్యయం వస్తుంది ఆ అప్రత్యయం కాదు వైదిక ప్రయోగం కనుక సరిపడుతున్నా ఆయన అలా రాసి పెడతారు చూసుకునే కూడా చూసుకుంటారు ఏ హాన్ని మనం పరిచర్య చేసుకుంటూ ఉండాలి ఏ హానికి పరిచర్య పొద్దున్న లేవడం లేచి ముందు పళ్ళు తోపోకుండా ఓ తల్లి కాఫీ తాగేయడం మంచం మీదే కూర్చున్న తల్లుడి కాఫీ తాగేయడం వీడి కాఫీ ఆ మంచం మీద ఇలాగా అది మెత్తగా ఉంటుంది కదండి అది ఇటువంటి అలా వీళ్ళు అయిపోతూ ఉంటుంది వీరికి బేస్ స్థిరంగా నిలబడదు ఈ లెక్కలు కూర్చున్నట్టు కూర్చోదే కదా పొత్తు మంచం మీద కాఫీ తీసుకొచ్చి వాడు ఏం చేస్తాడంటే ఓ చిన్న ప్లాట్ఫామ్ తో సహా తీసుకొచ్చి ప్లాట్ఫామ్ పెట్టి దాని కాఫీ పెట్టాడు కాఫీ ఒలికిపోకుండా ఆ ప్లాట్ఫామ్ మీద కాఫీ ఉంటుంది వీడు అసలు మొత్తం లేచేస్తే కాఫీ తాగేస్తారు ముందు తల్లి కాఫీ తాగేస్తారు తాగేసి ఇంకప్పుడు దంతధానం మొదలు పెడతాడు దంత దంత ధావన చేసి అంటే అది నిత్య పూజతో సమానం పూజ అయినా మిస్ అవ్వచ్చు కానీ షేవింగ్ చేస్తారు ఆ తర్వాత బాత్రూములు ఎలా తయారు చేస్తారు జనాలు బాత్రూములు ఎలా తయారు చేస్తారు ఎంత డబ్బు ఖర్చు పెడతారు దాని మీద దానికి ఎంత దానికి ఎంత ఫ్యాషన్ టబ్ అని ఇది అని అది అని ఆ బాత్రూమ్ ఎలా తయారు చేసి మనకున్న భోగబుద్ధి దాంతో రిఫ్లెక్ట్ అవుతా ఉంటాను పైగా మహాత్ములు వస్తే మా బాత్రూమ్ చూపించండి అని చూపించడం కూడా నేను ఎంత బాత్రూమ్ నిర్మాణం చేశానో చూపించాను సో చాలా సింపుల్గా మనసు సింపులే ఆ బాత్రూంలో మార్పులు వేయించుతాం మన వాళ్ళ కళ్ళు లేక ఇలాగే ఉంటుంది బాత్రూంలో మార్పులు వేయకూడదు అసలు మార్పులు ఎక్కడా అనవసరం మామూలుగా దక్కుంటే సరిపడుతుంది ఈ మార్పుల గురించి నన్ను తప్పు పట్టకండి నేను వేసిన ఏం కాదు మార్పులు ఎక్కడా అనవసరం పోనీ వేస్ట్ ఏరియా అనుకోండి కొని ఏదో ఫ్లోర్ వేయాలి కదా మట్టి కొంపంలో ఉండలేము కదా ఏదో సిమెంట్ వచ్చింది వేస్ట్ ఏరియా అనుకోండి బాత్రూంలో ఎందుకంటే జారి పడిపోతారు పెద్ద వయస్సు వచ్చిన తర్వాత జారి పడిపోయి హిప్ ఫ్రాక్చర్స్ తోటి నేను ఎప్పుడైనా గాంధీ హాస్పిటల్కి వెళ్తే తెలుసుకుంది గాంధీ కో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హిప్ ఫ్రాక్చర్ కేసులను చూసి వాళ్ళు ఏ విధంగా హిప్ ఫ్రాక్చర్ అయిందని కనుక మీరు పట్టుకుంటే పెద్ద వయసు వాళ్ళని సెలింటి వాళ్ళందరూ కూడా బాత్రూంలో జారి పడ్డా హిప్ ఫ్రాక్చర్స్ అన్ని పదికి అలాంటి కేసులే కాబట్టి బాత్రూమ్ అంత అలాంటి భోగబుద్ధి అనవసరం దేహాన్ని అంతల్లా పూజించకూడదు వీడు ఊరికే ఏం చేస్తాడంటే దేవుడికి ఒక పూజా మందిరం కడతాడు ఒక చిన్నది మనిషి పెరగడానికి ఉండదు అక్కడ చూటం కొన్ని చిన్నదో పెద్దతో కడతాడు కట్టేసి ఇప్పుడు దేవుడు తర్శంటే దేవుడి విచ్చేసాం కదా ఇంకా మిగిలినంత భోగ బుద్ధితో నిర్మాణం చేస్తాడు గమనించారా మీరది దేవుడికి పూజామందిరం కట్టారు మానేరు అది నిత్యం కాదు కిచెన్ లో పెట్టుకోవచ్చు కిచెన్ ఉంటుంది ఆ గూట్లో పెట్టుకోవచ్చు దేవుడి సింహాసనాన్ని పెట్టుకోవచ్చు హృదయంలో ఇంకా బలంగా పెట్టుకోవచ్చు అది పెద్ద సమస్య కాదు ఇల్లుని భోగ ప్రధానంగా నిర్మాణం చేయకూడదు భోగమే ప్రధానం కాకూడదు అతిథి వస్తే ఉంటారు ఓ గది మనం అతిథికి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత పిల్లలకి వాళ్ళకి మనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంట్లో ఎలిమెంట్స్ ఉండకూడదు వర్షం వస్తుంది ఓహో వర్షం వస్తుంది ఈ తలుపు ముయండి ఆ గిటికి ఈ బస్కెట్ ఎక్కడ పెట్టండి అలా వైపు ఇరకూడదు సో అదో పెద్ద ప్రాజెక్టు కింద ఉండకూడదు వర్షం వచ్చేసిన వర్షం అవుతుంది రాదీ ఎండాలు వర్షం ఎల్లుకట్టి లోపలుంటే కష్టం కాబట్టి ఏదో దేహానికి నిర్మ దేహాన్ని నిలదట్టడానికి విధంగా ఇల్లు కట్టుకోవడమే కానీ భోగ ప్రధానంగా ఏదో నాకు చూసిన ఇది అసలైన వాస్తు అంటే ఇది ఇది ఇది భోగ ప్రధానంగా ఇల్లు కట్టి పక్కవాడి స్థలం ఆక్రమించి ఎందుకు పెడతాడు వాస్తు వేస్తాడు దాన్ని ఎంత దుర్మార్గం అంటే అసలు పక్క వాళ్ళ భూమి ఆక్రమించిన వాడికి వాస్తు ఎందుకండి వాడు ఎలాగో ధర్మ మార్గం నుంచి పరిభ్రష్టు అయిపోయినాడు వాడికి ఎందుకు వాస్తు సంబంధండి అలా సో దేహాన్ని బాగా పరిచర్య చేసుకోవాలి ఇది ఆసుర ఉపనిషత్ త దేహం మహన్ పరిచరం ఉభలో అవాప్నోతి అేహాన్ని ఆత్మగా భావించి దాన్ని చక్కగా గొప్ప కేటా గొప్పగా దాన్ని పరిరక్షించుకుంటూ పరిరక్షించుకోవడం మంచిదే దాన్ని పెద్దదిగా గొప్పగా చేసుకుంటూ దేహాన్ని గొప్పగా చేయటం ఇది మహాదోషం ఎప్పుడు కూడా దేహాన్ని గొప్పగా చేయటం దోషం పాదాలకి దండం ఎందుకు పెట్టారో తెలిసిన పాదాలకు అధిష్టాన దేవత విష్ణువు కాబట్టి మీరు విష్ణువుకి నమస్కారం చేయదలుచుకుంటే గురువు పాదాలకు నమస్కారం చేస్తే పాపం అదొక హేతు రెండవ హేతు ఏమిటంటే మహాత్ములకి పుణ్య పాపాలకు అతీతంగా ఉంటారు వాళ్ళకి పుణ్యం వాళ్ళ పుణ్యం వాళ్ళకి అక్కర్లేదు ఏం చేసుకుంటారు పుణ్యం స్వర్గానికి వెళ్ళి ఓరు వచ్చి అందుకోసమే కదా పుణ్యం ఆ పుణ్యం అక్కర్లేదు కాబట్టి ఆ పుణ్యం అక్కర్లేదు తర్వాత మహాత్ములు పుణ్యం పాదానికి దండం పెడితే ఆయన పుణ్యం ఆ దండం వాళ్ళకు కొద్దిగా గొప్పం వస్తూ పుణ్యం అందుకోసం పాదానికి అండం దగ్గర అంటే కాని దేహాన్ని మహిమ కాదు తర్వాత ఇంకోటి మీరు ఇతరుల దేహానికి వర్తించే సూత్రాలు కాదు ఎవళ్ల దేహానికి వాళ్ళు తర్వాత మహాత్ములు కూడా దేహదృష్ట్యా నేను గొప్పవారిని ప్రమోట్ చేయకూడదు అలాంటి ప్రమోషన్ తక్కువ సో దేహేంద్రియ సంఘాతముతోటి ఐడెంటిఫై అయిపోయి ఉన్నటువంటి అభిమాన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో దోనా ఈజ్ గాడ్ అని చెప్పడము ఇంత దోషం ఇదే కానీ ఇంకోసట్లేదు అలా ఎప్పుడూ చెప్పకూడదు ఏమని చెప్పాలంటే ఈ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు ఈ హృదయం అలా చెప్పి ఆగిపోకూడదు ఈ హృదయంలోనే కాదు మీ అందరి హృదయాల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పాలి అని చెప్తే అక్కడికి బ్యాలెన్స్గా చెప్పినట్టు అవుతుంది అంతేగాని నేను దేవుణ్ణి అని చెప్పకూడదు నేను దేవుణ్ణి కరెక్టే అక్కడ మేనంటే అర్థమైతే చెప్తున్నాము దేహేంద్రియ మన సంఘాత మనతో అతీతమైన సాక్షి చైతన్యము పర్ఫెక్ట్ యు ఆర్ ది గాడ్ ఐఎమ్ ఆల్సో ది గాడ్ పర్ఫెక్ట్ అలా కాదు మేనంటే ఇదిగో ఫలానా సోన్స్తో దేవుణ్ణి అంత తప్పదే కానీ అహం బ్రహ్మాస్మి అనే వాక్యం ఇట్ ఈస్ అట్ ది సేమ్ టైమ్ ద మోస్ట్ బ్లాక్ ఫస్టేట్మెంట్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ది హైయెస్ట్ ట్రూత్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్రియేట్ మీరు కనుక అక్కడ అహం అంటే దేహేంద్రియ సంఘాతాభిమాని వ్యక్తిని కనుక మీరంటే అంత బ్లాస్ అంత ఈశ్వరాపరాధం లేక అనుగ్రహం లేదు అలా కాకుండా అక్కడ అహం అంటే నేను అనే భావము ఏ చైతన్య మూలం నుంచి పుట్టుకొస్తోందో ఆ స్వతస్థు ఆ మూలస్థానము ది సోర్స్ ఆఫ్ అయామ్ భగవాన్ నమ మహర్షి దట్ ఈజ్ గాడ్ అంటే మీకంటే కరెక్ట్ గా మాట్లాడినవాడు ఈ సృష్టిలోంటే వెళ్ళాడు అలాంటి వాక్యం కాబట్టి ఐమ్ గాడ్ అనేవాడు ఏ సెన్స్ లో అంటున్నాడన్న చూసుకోద్దు ఎవరైనా గాడ్ అనొచ్చు ఐమ్ ది గాడ్ అనొచ్చు బికాస్ యూఆర్ ది గాడ్ దాంట్లో సందేహం లేదు కానీ ఆ సెన్స్ పర్ఫెక్ట్ గా దేహమే ప్రధానంగా చేసి ఐ ది గాడ్ అని అన్నట్లయితే అది బ్లాస్ట్ అనేది అది ఆసు కాబట్టి ఈయన ఆసురు ఉపనిషత్తు ఏమంటున్నాడంటే ఇహలోకం పరలోకం ద్వందో వచ్చేస్తాయని ఇమంకా ఇహలోక పరలోకరేవాే లో కామాచ అంతర్భవంతి రాజ అభిప్రాయ కాబట్టి ఆయన అభిప్రాయ అంటే విరోచన మహారాజు ఆయన శిష్యులుగా ఏమని చెప్పిందంటే మీరు దేహాభిమానం చక్కగా దేహాన్నేం పరిచర్ చేసుకుంటా హైద భోగాలను అనుభవించండి దేహానికి ఎప్పుడు కూడా నొత్తు కలగనివ్వకండి దేహానికి వేడిగా ఉంటే ఆ వేడి తగ్గించుకోండి తలగా ఉంటే తల్లి తగ్గించుకోండి నొత్తు కలగనివ్వకండి దేహానికి బాగా పూజా తీసేసుకోండి అన్ని భోగాల్ని అనుభవిస్తూ ఉండండి ఆ విధంగా ఇహలోక పరలోకాలు రెండు కూడా మీకు సిద్ధించేస్తాయి ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని రెండు కేటగిరీల కిందటే వస్తాయి ఇహలోకదానం అవ్వాలి పరలోక అవ్వాలి కాబట్టి అన్ని లోకాలు మీకు సిద్ధించినట్టే కామనలన్నీ లోకాల్లో లోక శబ్దానికి కామన అని అర్థం ఉన్నది లోకతే లోబేది అను భోగింపబడేది కాబట్టి అన్ని కామనలు కూడా దీంట్లోనే ఉన్నాయి మీరు దేహాభిమానం ఉంటే అన్ని కామనలు దాంట్లోనే ఉంటాయి మీకు అంతకంటే వేరే ఏమీ లేదు అని చెప్పేసి ఆయన బోధించాడు ఆసురూపని చెప్తాను తర్వాత మనం తస్మాదీ అ అదానం అశ్రద్ధానం అయజమానమాహు ఆసు అసూరాణి అసురాణరం ఖాళు ఏపనిషత్ రేత శరీరం త్రిష్టయన అలంకారేణేతి సంస్కృం లోకం ఓకే బి రెడీ ఫర్ దిస్ సో తస్మాదం చేతనే ఇహాపినాడు కూడా మహాత్ములు జ్ఞానులు ఏమని చెప్తారంటే అదదానం అశ్రద్ధ దానం అయజమానం వాడు దానం చేయట్లేదు అనుకోండి ఉన్న ధనానంతని తన భోగానికే దాచుకుంటున్నాడు అనుకోండి దానం చేయట్లేదు అనుకోండి అప్పుడు మహాత్మలు ఏమంటారంటే ఇదో అసూరుడుగా ఉన్నాడుగా అని అంటారు తర్వాత అశ్రద్ధ దానం దేహమునతో ఆత్మ ఉన్నది ఆత్మయే పరమాత్మ అని ఇటువంటి విషయాలు చెప్తే పోవాయా అది ఆత్మ దేహమే అని శ్రద్ధ పెట్టడు ఆత్మజ్ఞానం మీద శ్రద్ధ పెట్టడు వాటిని చూసి మహాత్వలేవంటారు అంటే వీడు అసూర అని అంటారు అలాగే అయజమానం ఇప్పుడు గృహస్థయి ఉండి పితృ కర్మ చేయటం దేవతలకి కర్మ చేయటం ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టడం తర్వాత పశు ఏదైనా ఆహారాన్ని ఇవ్వటం దుఃఖకాలకి వాళ్ళకి ఏదో తెచ్చటం కూడా యజ్ఞం పెద్ద యజ్ఞం ఇది గృహంలో యజ్ఞాలు మనుష్య యజ్ఞం పితృయజ్ఞం దేవ యజ్ఞం భూత యజ్ఞం ఇంకో యజ్ఞం ఏదో యజ్ఞాలు చేయాలి మనుషులకు భోజనం పెట్టాలి దేవతలకి భోజనం పెట్టాలి అంటే ఎప్పుడైనా ఒక కొత్త అయ్యే హోమం చేయాలి తర్వాత పితృదేవతలకు సంవత్సరానికి ఒకసారి పితృదేవతల పేరుతో రెండు మెతుకులు పెట్టాలి ఎవరికైనా కొంత దానం అది చేయాలి ఇది మేము చేయడు ఎంతసేపు తన కరుపుతో మింగడమే తప్ప ఇంక పెట్టడం అనేది లేదు తద్దినం పెట్టాలంటే ఏం తద్దిం పెట్టాలండి బ్రేక్ఫాస్ట్ మానేయాల్సి ఉంటుంది తగ్దినం పెట్టడానికి కాఫీ మానేయాల్సి ఉంటుంది అవన్నీ ఎక్కడ కుదురుతుంది అయితే మేము అమెరికాలో ఉన్నాం మాకు ఎక్కడ కుదురుతుంది అలాగే మేము హైదరాబాద్లో మాకేమో ఆఫీసుని స్థేలం ఉండదు అని ఈ విధంగా వాడు ఏ కర్మ చేయడు పితృదేవతలకు పెట్టడం మనం కొన్ని పితృదేవతల పొద్దుకొని ఎదుర్కొన్నవాళ్ళు మనస్సుకు పెడతా ఏజ్ఞము చేయడు వాడు అటువంటి వాడిని చూసి వీడు అసూరు ఉందా అని అంటారు ఎంతసేపు నా పుట్ట నా భోగము నా ఇల్లు నా నా మంతం నా కంచం నా కొంచం అని ఇలాగా వాడు ఎంతసేపు నాది నా మంచం వేసుకు నా నా వాకిట్లో నా మంచం వేసుకుని ఆ మంచం మధ్యలో కూర్చుని నా కంసండ్ ఆ కంచం కూడా వాడి కంచం ఇంకొకటి తుట్టుకోకూడదు ఆ కంసాన్ని వాడికి వారికి ఫిక్స్ అంటే వాడు స్వర్గానికి వెళ్ళినప్పుడు ఈ కంసం కూడా వాడుతూ పోతే నా కంసం ఒళ్ళో పెట్టుకుని నా అన్నం దాంట్లో వడ్డించుకుని నేను భయం చేస్తాను ఇంకెవళ్ళు నా దగ్గరికి వద్దు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాను అని దిస్ ఇస్ ది హ్యూమన్ మైండ్ అయోజ్యమానం యజ్ఞం అంతేత సో వాణ్ణి అసురుడు అని అంటా తర్వాత అసురాణా యనిషత్ ది రెడీ ఫర్ దిస్ స్టేట్మెంట్ ఇది అసురుల ఉపనిషత్తు ఇలా ఉంటుంది ఏదది ప్రేతస్య ఎవరైనా తెచ్చిపోయాడు అనుకోండి వారి శరీరం ఉంటుంది ఆ శరీరానికి దిక్షిస్త అంటే ఏం చేస్తాడు లడ్డూలు గార్లు అవి ఉండి ఆ బాడీ దగ్గర పెడతాడు ఆ శరీరాన్ని పెట్టిలో వేశారనుకోండి ఆ పెట్టిలో లడ్డూలు గారిలో అన్నీ పెడతాయి అయితే ఆ శరీరాన్ని గొయ్యలో మారేశారనుకోండి ఆ గొయ్యలో లడ్డూలు గార్లో అవి పెడతాం వసనైనా దానికి అలాగే కొత్త కొత్త వస్త్రాలు వేస్తాయి ఖరీదైన వస్త్రాలు వేస్తాయి దెండపు చెక్కలతో తగలబెట్ట శరీరాన్ని గెండపు చెత్తలతో తగలపెట్టడం దెండపు చెక్కలు వేస్ట్ పోనీ గంధపు చెత్తలు వేస్తూ ఇప్పుడు ఏం నోట్లో వేస్తుంది దినేది కాదు ఏం కాదు దాని గురించి నేను అంటలేదు శరీరాన్ని గంధపు తెట్టలతో తగదబెట్టడం అంటే అర్థం ఏమిటి శరీరానికి నువ్వు మహిమనిస్తున్నావా లేదా ఆపురూపనిషత్తు అయిపోతుందంట అలంకారం చేయమంటారు శరీరానికి అలంకారం చేయమంటారు దాన్ని అలంకరించమంటారు ఏమిటి శరీరాన్ని ఏమిటి అలంకరించి ఇదే చెప్తాను మొన్న నేను అంచే స్వామి రామసుబాసి మహారాజ్ ఏమన్నారంటే నా శరీరం ఎక్కడ డ్రాప్ అయిపోతే అక్కడ నీటికి లేకపోతే జల భూమికి సమర్పించేసేయండి ఇది ఏమి చేయొద్దు దాని చెప్పారు శంకరాచార్యులు అయితే శంకరాచార్యుల గురించి ఎవరు చెప్పినా కథే కదా ఎవరు చెప్పినా కథే అందరూ చెప్పి కథల్లాంటి కథ కాకుండా నేను ఎక్కడో విన్నది నేను చెప్తున్నా ఆయన ఆఖరి సమయంలో నేను దేహత్యాగం చేసిన సమయం అయింది మీ దారిని మీరు వెళ్ళండి ఆయన దారిని ఆయన ఎక్కడో దేహత్యాగం స్వామి రామతీర్థాలు ఆగేపిస్తాయి వాళ్ళ సమాధిలోవి మీకు కనపడవు ఎంత అసలు దేహాత్మభావాన్ని చాలా దాని వేళ్ల నుంచి త్రీ అవుతారు తారా అసలు దేహమున ఆత్మభావం ఎన్నడూ ఉండకూడదు పంచభూతాలి పృతీ పృతీ లోకి పోతుంది అప్పు అప్పు లోకపోతుంది ఏం దాంట్లో దాని దాంట్లోకి మనం మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని అది పంచభూతముల కంటే భిన్నమైనదిగా దానికి ఒక మహిమని ఇవ్వటం దానికి ఒక ప్రాధాన్యాన్ని ఇవ్వటం ఇలాంటి పనిని చేయకూడదు అంటే దాన్ని అవమానం చేయదని ప్రాక్టికల్ వేలో దాన్ని తీసుకెళ్లి ప్రాక్టికల్ మనం చెప్పాను ఏదో ప్రాక్టికల్లో ఇంకోటిదో చెప్పాను ఈ బాడీని ఇస్తుందిగా ప్రాంప్ వే ప్రాంప్ అండ్ వేలో దాన్ని తీసుకెళ్లి డిస్పోజ్ ఆఫ్ ది సైతం తప్పించి ఇంకా ఏమీ చే పితృతిథి అది చేస్తారు పితృతిథి అది కూడా వెళితేనే జీవులకు చేస్తారు దేహానికి చేయరు దేహాన్ని మర్చిలో చిప్పుల్లో వేసేస్తారు అంతే ఆఖరు కానీ సిట్లు ఏదో కొద్దిగా ప్రాక్టికల్ అధ్యయన ప్రాక్టికల్ అన్న సన్యాసి అనుకోండి తీసుకెళ్ళి మచ్చిలో కలిసేస్తారు ఆసరు హుంసీ చేసే ఏడు వరకు సముద్రంలో నదిలో పారేస్తారు ఇక్కడ అయితే హుంసీ చేస్తాకుండా మరో చోట అయితే ఎక్కడైనా ఒకటే హైదరాబాద్ అయినా ఒకటే న్యూయార్క్ అయినా ఒకటే ఎక్కడైనా ఒకటే దీని గురించి పెద్ద మరో ఒకటైనా రేపు కంప్లీట్ అదే నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ పూర్ణమేవాీ గురుగ్రో నమ దర్త్ చేపణమూ